స్మరాృది సంస్ఫురదాత్మత సచిత్సుఖం పరమహంసతిరీయనజాగర సుషుప్తమై నిత్యం తద్బ్రమ నిష్కళమహ మూర్తి ూతసరా మూర్తిభేదవిభాగి వ్యోమవత్ వ్యాప్తేహాయ దక్షిణామూర్తమ శ్రుతిస్మృతిపురాలయ కరుణాయ నమామి భగవత్పాద శంకరకర భద్రం కణేభ శృణుయామదేవా భద్రం పశ్యేమాక్షజత్ర స్థిరైరంగైస్తువాగంసూ యేమదేవ స్వస్తి నంద్రోరుశ్రవా స్వస్తి నూషా విశ్వేదా స్వస్తి నస్తాక్ష్యోరిష్టమి స్వస్తి నో బృహస్పతి ఓ శాంతి శాంతి శాంతి వేదాంత విజ్ఞానసునిశ్చిత సన్నయ శుద్ధసే బ్రహ్మలక పరాంతకాలే పరామృత పరిముచ్యంతి సర్వే దేనినైతే మనం జ్ఞానం ద్వారా సాధించాలి అని అనుకుంటూ ఉన్నాము అట్టి ఆత్మ సాధ్య వస్తువు కాదు అనేది కూడా మనకు అర్థమైంది అంటే ఏదైతే సాధ్యమో దానికి కర్మ అవసరమై ఉంటుంది కర్మాపేక్ష ఇది సిద్ధ వస్తువే గాని సాధ్య వస్తువు కాదు కనుక మామూలుగా కర్మ అనేటువంటిది కర్మక సంబంధించిన సాధనలు ఇక్కడేమీ లేవు ఎప్పుడైతే ఆత్మ సిద్ధ వస్తువు అయిందో అది ఉండి తెలియకుండా ఉండడమే గనక అజ్ఞానమే సమస్యగా ఉంది కాబట్టి దీనికి జ్ఞానమే ప్రధానమైనటువంటి సాధనగా తెలుస్తుంది గనక జ్ఞానమేవ సాధనం ఇది ఏకే ఒక జ్ఞానమే సాధన కనుక సాధ్య వస్తువు ఉంటేనే సాధన డిఫరెన్స్ అర్థం చేసుకోండి సాధ్యవస్తువు ఉన్నప్పుడే సాధన కాని ఆత్మ సాధ్య వస్తువు కాదు సిద్ధ వస్తువు స్వత సిద్ధం ఎప్పుడైతే స్వత సిద్దంగా ఉందో ప్రత్యక్షాది ప్రమాణాలకు అందదు గనక శాస్త్ర ప్రమాణం దగ్గరకు మనం వచ్చాం ఈ దశలో ఇంకొక చిన్న విషయం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే శాస్త్రం ప్రమాణం అన్నప్పుడు ప్రత్యక్షాది ప్రమాణాలకి ఎప్పుడైతే అందడం లేదో శాస్త్రానికి గనక ఆత్మ అందితే ప్లీజ్ మళ్ళీ శాస్త్ర ఫలంగా ప్రమాణ ఫలంగా మిగిలిపోతుంది మళ్ళీ అందువల్ల ఆ విషయంలో చూసినప్పుడు శాస్త్రం ఎట్లా ప్రమాణం అనేది కూడా అర్థం కావాలి ఎందుకనంటే శాస్త్రాన్ని అధ్యయనం చేయడం వల్ల ఆత్మ పుట్టడం లేదు శాస్త్రం మనకు తెలియక ఉంది ఆత్మ ఉంది నాకు శాస్త్రం తెలియడం లేదు నాకు సత్యం తెలియడం లేదు అని ఎవరైతే మాట్లాడుతూ ఉన్నాడో వాడే ఆత్మ అర్థమవుతుంది కనుక అది ఉన్నదే ఎప్పుడున్నది శాస్త్రానికి ముందే ఉంది అది ఉండడం వల్లనే శాస్త్రం చదువుతున్నాం అది బాగా అర్థం చేసుకోండి కనుక శాస్త్రము ప్రమాణం అంటే శాస్త్రం వల్ల ఆత్మ వస్తుంది ఆత్మని శాస్త్రం ఇస్తుంది అని కనుక అంటే దాని యొక్క సిద్ధత్వానికి భంగం వాటిల్లుతుంది కనుక ఆత్మ ఉన్నదే శాస్తం ఏం చేస్తూ ఉంది మరి శాస్త్రం ఎట్లా ప్రమాణం స్వామి ఆత్మ కాని దాన్ని తొలగిస్తూ ఉంది అది తమాషా అజ్ఞానం ప్రధానంగా ఉంది గనక జ్ఞాన వృత్తి ద్వారా అజ్ఞాన వృత్తిని నిర్మూలనం చేసిన తరువాత ఏ ఆత్మ అయితే స్వయం ప్రకాశతే హి ఆత్మ ఏదైతే స్వప్రకాశమై ఉందో అది సహజంగానే ఉంది గనక సిద్ధ వస్తువు గనక ఆ మేఘాల్ని తొలగిస్తే సూర్యుడు కనిపించినట్టుగా మేఘాపాయే అంశుమాన్ ఇవ ఒక వాయువు అలా గాలి వీచినప్పుడు మేఘాన్ని తొలిగిస్తుందేమో గాని సూర్యుడిని తయారు చేయడం లేదు సూర్యుడు ఉన్నవాడే ఉన్న సూర్యుడు మనకు కనిపించకుండా పోవడానికి మేఘం అడ్డుగా నిలిచింది గాలి వీచినప్పుడు గాలి చేస్తున్న పని ఏమిటి అంటే మేఘాన్ని తొలగించడమే మేఘాన్ని తొలగిస్తే మేఘ అపాయే అంశుమాన్ ఇవ సూర్యుడు మన గోచరిస్తూ ఉన్నాడో కనుక మనలో ఏ అజ్ఞానం అయితే ఉందో ఏ అజ్ఞానం ఉండడం వల్ల నేను ఆత్మ అనేటువంటి జ్ఞానం నాకు కలగడం లేదో అటువంటి అజ్ఞానాన్ని నివృత్తి చేయడానికి శాస్త్రం ఉపయోగపడుతూ ఉంది ఈ కోణంలోనే శాస్త్రం ప్రమాణం అంతేగానే శాస్త్రం వల్ల ఆత్మ పుట్టుకొస్తుంది అనేది కూడా కాదు శాస్త్రం చదవకముందు అజ్ఞానంలో ఉన్నప్పుడు కూడా ఏదైతే ఉందో ఇది ఆత్మే స్వయం సిద్ధత్వాత్ ఎప్పుడైతే స్వయం సిద్ధంగా ఉందో స్వతసిద్ధంగా ఉందో దీనికి ప్రత్యేకమైనటువంటి ప్రమాణం లేదు ఎందుకని స్వయం ప్రమాణత్వాత్ తనకు తానే ప్రమాణం నువ్వు మరొకటి ఉందా లేదా అని తెలుసుకోవడానికి నాకు ప్రమాణం అవసరం మీరున్నారా లేదా అని తెలుసుకోవడానికి నాకు ప్రమాణం అవసరం ఇది ప్రత్యక్ష ప్రమాణం అట్లాగే నేను కొంత భాగాన్ని చూచి మరికొత్త భాగాన్ని ఊహించినప్పుడు అది అనుమాన ప్రమాణం కేవలం ఎలుక తోక మాత్రమే నాకు కనిపించింది అనుకోండి దాన్ని చూచి ఎలుక అని నిర్ణయం చేస్తాను ఎలుక శరీరం అంతా నాకు కనిపించడం లేదు కేవలం తోక మాత్రమే ఉంది మిగతాదంతా బిలవలో ఉంది అయినప్పటికీ కూడా నాది ఎలుక అని నేను నిర్ణయం చేస్తాను ఎందుకని గతంలో ఎలుకని ఎలుక తోక అని కలిసి చూసున్నాను గనక ఒక భాగం చూసేటప్పటికీ మొత్తాన్ని నేను నిర్ణయం చేస్తాను ఇది అనుమాన ప్రమాణం ఒక చోట మనకు పొగ కనపడుతుంది కనుక అక్కడ అగ్ని ఉంది అని ఊహిస్తాం ఇది అనుమాన ప్రమాణం ఇన్ఫరెన్స్ నాట్ పర్సెప్షన్ ఇన్ఫరెన్స్ కనుక ప్రత్యక్షం ఏదైతే ప్రమాణంగా తెలుస్తుందో ఇది పర్సెప్షన్ మనకు డైరెక్ట్ పర్సెప్షన్ ప్రత్యక్ష ప్రమాణం అలా కాకుండా ఉండేటువంటిది అనుమాన ప్రమాణం కనుక ప్రత్యక్ష అనుమానాది ప్రమాణాలకి దేనికి అందనటువంటిది ఆత్మ ఎందుకని స్వత సిద్ధం స్వయం ప్రమాణమై ఉంది కనుక శాస్త్రం ఒక్కటే మనకి ఇక్కడ ఉపగ్రహిస్తూ ఉంది ఏ విధంగా అందువల్ల శాస్త్రం ప్రమాణం శాస్త్రం ప్రమాణం అంటే ఆత్మను తయారు చేయడం కోసం కాదు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను కేవలం అజ్ఞాన నివృత్తి కోసం అజ్ఞాన నివృత్తి జరిగితే ఏదైతే ఉందో అది ఆత్మ అయ్యుంది గనక ఈ విషయంలో స్వతసిద్ధంగా స్వప్రమాణంగా స్వత ఏదైతే ఉందో అటువంటి ఆత్మ విషయంలో శాస్త్రం ప్రమాణం అని చెప్పాల్సి వస్తుంది కనుక వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థా వేదాంత విజ్ఞాన అర్థా సునిశ్చితం చక్కగా వాటిని అర్థం చేసుకున్న తరువాత అది కూడా మనం అర్థం చేసుకోలేవు గనక గురువు బోధిస్తాడు గనక సర్వార్థాన్ గ్రణాతిథి గురు వాటి యొక్క అర్ధాలను అంతా కూడా విశేషించి ఆయన చెప్పిన తరువాత వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ యోగాత్ కాబట్టి ప్రపంచకమైనటువంటి విషయ వాసనలు ఏవైతే మన మనసులో ఇంతవరకు నిండిపోయి ఉన్నాయో వాటిని కాస్త దూరం చేసి సన్యాస సమ్యక్ న్యాస యోగ కాబట్టి జ్ఞానం మీదనే మనసు లగ్నం చేసి యతయ శుద్ధ సత్వా కాబట్టి శుద్ధ సత్వలైనటువంటి యోగులు వారు ్రహ్మలోకేశు పంతకాలే పరామృతాత్ పరిముచ్చి సర్వే అక్కడ ఆగుణం కనుక వీళ్ళు ఈ విధంగా వేదాంత విజ్ఞానాన్ని తత్వమసి అహం బ్రహ్మాస్మి ఇత్యాది వాక్యాల్ని గురుముఖత అధ్యయనం చేసిన తర్వాత నేను ఏదైతే తెలుసుకుంటూ అది నాకన్నా అన్యమైనటువంటిది కాదు అనేటువంటి జ్ఞానాన్ని పొందిన తర్వాత ఏదైతే దేశత కాలత వస్తుత అపరిచ్ఛిన్నమయ్యున్నదో అటువంటి అనంతమైనటువంటి బ్రహ్మము నేని అనేటువంటి జ్ఞానం కలిగిన తరువాత తే బ్రహ్మలోకేశు పరాంతకాలే పరాంతకాలే పరామృతాత్ పరిముచ్చి సర్వే పరామృతం అమృతం పరామృతం అమృతం అంటే దేవతలకు లభ్యమయ్యేటువంటిది ఆ అమృతం వల్ల దేవతలు తృప్తి చెందుతూ ఉంటారు కానీ పుణ్యం ఉన్నంత వరకు దేవలోకాలుంటాయి ఆ తర్వాత అవి పోతాయి అనేటువంటిది కూడా మీకు తెలుసు అందువల్ల అది అమృతం ఆ అమృతం కాది మృతం అమృతం పరామృతం మృతం అంటే నశించేటువంటిది ఈ ప్రపంచంలో ఏ ఉన్నవి నశించిపోతూ ఉన్నాయి అందువల్లనే మన వైరాగ్యంతో సన్యాస యోగా ఆ సన్యాస ఎందుకో తెలుసా ఎందుకు ఇవన్నీ వదిలిపెడుతున్నాము నేను ఆశించేటువంటివి ఇక్కడెక్కడ లభ్యమయ్యేటువంటి అవకాశం లేదు గనక ఇక్కడేదో వస్తువులు దొరుకుతాయి గానీ నేను నిత్యతృప్తిని పొందే అవకాశం లేదు గనక సన్యాస సమ్యక్ క్లియర్ ఇది అమృత మృతం నుండి విడిపెడుతూ ఉన్నాం ఒకవేళ యజ్ఞయాగాది కర్మలు చేస్తే తత్ఫలితంగా వచ్చేటువంటి స్వర్గాది సౌఖ్యాలు భోగాలు ఏవైతే ఉన్నాయో పరలోక భోగాలు అవి అమృతం ఇది మృతము కాదు అమృతము కాదు గనక పరామృతం అండర్స్టాండ్ దింట్ పరామృతం అంటే నశింపు లేనిటువంటిది అమృతానికి కూడా నశింపు ఉంది మృతంతో బోల్చుకున్నప్పుడు అమృతం గొప్పది ఎందుకంటే దుఃఖం తెలియని స్థితి గనక ఇది సుఖ దుఃఖాలకు అతీతంగా ఉండేటువంటి స్వత సిద్ధమైనటువంటి ప్రమాణమైనటువంటి ఆత్మ విషయం గనక పరామృతం అటువంటి అమృతత్వాన్ని అనుభవించినటువంటి వాడు పరిముచ్యంతి సర్వే సర్వే ముచ్యంతి సమస్తమైనటువంటి దుఃఖాల నుంచి విడిపడిపోతూ ఉన్నాడు సర్వే ముచ్చంతి పరిముచ్చి పరిత ముచ్చి చక్కగా విడిపోతూ ఉన్నాడు అంత ఇంకేలే కాబట్టి ఇంతవరకు ఏ దుఃఖాలైతే ఉన్నాయో ఏ బాధలైతే ఉన్నాయో ఏ కన్నీళ్ళైతే ఉన్నాయో నేను పరిచును నేను పరిమితమైనటువంటి వాడిని నాకుండేటువంటి జ్ఞానం చాలా అల్పం స్వల్పం నేను దుఃఖిని అని ఎవడైతే అనుకుంటున్నాడో ఈ సమస్తమైనటువంటి సర్వే ముచ్చంతి ఈ సమస్తమైనటువంటి దుఃఖాల నుంచి ముచ్చంతి విడిపడుతూ ఉన్నాడు పరిముచ్చి రిత ముచ్చి చక్కగా దాని నుంచి విడిపడిపోతూ ఉన్నాడు ఎప్పుడు పరాంతకాలే వెరీ గుడ్ ఎందుకంటే బ్రహ్మలోకేశు తే బ్రహ్మలోకేశు పరాంతకాలే ఇక్కడ కొద్దిగా మీకు శాస్త్ర విషయం కొంత తప్పనిసరిగా చెప్పింది ఇది ఎంత అవసరం అనేది వేరే విషయం ఎందుకంటే ముండకలో దీన్ని డిస్కస్ చేస్తాడు చక్కగా ముండకోపనిషత్తు కూడా ఈ వేదానికి సంబంధించింది అధర్వణ వేదం ఇప్పుడు ఏదైతే మనం కైవల్యోపనిషత్తు అధ్యయనం చేస్తున్నామో ఇది అధర్వణ అంతర్గతం అధర్వణ వేదాంతర్గతం అట్లాగే ముండకోపనిషత్తు కూడాను అక్కడ కూడాను క్రమముక్తి జీవన్ముక్తి అని రెండున్నాయి అంటే జీవించి ఉండగానే ముక్తి ఈ దేహంలో ఉండగానే గురువు ద్వారా జ్ఞానాన్ని పొందిన తరువాత ఏది ఎవరు శుద్ధ సత్వాహ అది మాత్రం చాలా ఇంపార్టెంట్ అంటే మళ్లీ అంతకుముందు ప్రిపరేషన్ ఏదైతే ఉందో అది ఇంక ఉండకూడదు అది పూర్తి చేసుకున్నటువంటి వాడు గురుముఖత శాస్త్రాన్ని అధ్యయనం చేసిన తర్వాత తానే బ్రహ్మమని తెలిసిపోతుంది గనక శ్రవణం జరుగుతుంది ఆ తర్వాత మననం జరుగుతుంది తర్వాత నిధిధ్యాసంలో జరుగుతుంది శ్రవణం అంటే గురువు దగ్గర వినడం ఇది ప్రధానమైన సాధన ఇదే ముఖ్య సాధన దీన్ని అంగి అంటారు మననము నిది చేసిన అంగాలు ఇది అంగి ప్రధానమైనటువంటిది శ్రవణమే సాధన మననము అంటే సందేహ నివారణ బాగా అర్థం చేసుకో మనకేమంటున్నారంటే మననం అంటే మనం శ్రవణం చేసిన విషయాన్ని ఇంటికి వెళ్ళి మననం చేసుకోవడం మళ్ళీ అంటే రిపీట్ చేసుకోవడం అంటున్నారు ఇది చాలా తప్పు ఇది శ్రవణం చేసేటప్పుడే అర్థం కావాలి ఒకవేళ శ్రవణం చేసేటప్పుడు అర్థం కాలేదనుకోండి ఈయన వెళ్లి మననం చేసేది దేన్ని అర్థమైంది దాన్ని అర్థం కాని దాన్ని దిస్ ఇస్ ది ట్రబుల్ ఇవన్నీ కూడా శాస్త్రం ఒక్కొక్క పదాన్ని ఉపయోగించినప్పుడు అది బాంబులాగా వేలుతుంది చక్కగా అర్థం చేసుకుంటే పదం భావాన్ని పదమే చెప్తుంది అది సంస్కృత భాషలో ఉండేటువంటి వైభవం అంత కనుక మనను అన్నప్పుడు ఇక్కడ విన్న దాని మళ్లీ వెళ్ళి జ్ఞాపకం చేసుకోవడం కాదు జ్ఞాపకం చేసుకోవడం కాదు ఎందుకని ఆత్మ జ్ఞాపకం వచ్చే వస్తువు కాదు అదే గనక జ్ఞాపకం వచ్చే వస్తువు అయితే మరిచిపోవచ్చు కూడా ఇప్పుడు మనం అనేకం జ్ఞాపకం పెట్టుకుని ఉన్నాం మరిచిపోతూ ఉన్నాం ఆత్మను కూడా జ్ఞాపకం పెట్టుకునేటట్లయితే దాన్ని మరిచిపోయే అవకాశం కూడా ఉంది ఎందుకని జ్ఞాపకం పెట్టుకునేది మనసు మరిచిపోయేది మనస్సు మనస్సు ఆత్మ ఉండడం వల్ల పనిచేస్తుంది ఇది పాయింట్ అందుకని శ్రవణము గురుముఖ ఆ అధ్యయనం చేయడం శ్రవణం మననం అంటే ఏంటో తెలుసా గతంలో చాలా వినుంటాం తిక్కలంతా అనేకం ఆలోచన చేసి ఉంటాం అనేక గ్రంథాలు చదివి ఇది ఇది కోటి మంత్రా చిత్త విభ్రమకారకా అనేకం చదవడం వల్ల పిచ్చి పడుతుంది తప్ప అంతకన్నా ఇంకేమి లేదు సక్రమంగా అర్థమైతే వేరు కాని ఏమో నా వ్యక్తిగతమైన అభిప్రాయం కూడా మీరు చెప్తున్నా పర్సనల్గా ఏ శాస్త్రమే తెలియని వాడు కామన్ మ్యాన్ వచ్చి కూర్చున్నాడంటే వాడిని తయారు చేయడం చాలా ఈజీగా ఉంది పుస్తకాలు చదివి వస్తారు చూడండి వాళ్లలోకి జ్ఞానం ఎక్కిస్తానంటే చాలా కష్టం కావద్దు ఎందుకంటే ఎంత ఎక్కించినా ఒక పాడు బుద్ధి ఏదో ఒకటి పెట్టుకుంటారు తల్లలో ఇది మననంలో జరుగుతుంది ఇక్కడ ఏది విన్నా మళ్ళీ సందేహ నివారణ జరిగిందనుకోండి అప్పుడు ఏదైతే శ్రవణం చేశామో దీని ద్వారా ఆ సందేహాన్ని నివృత్తి చేసుకోండి కనుక మననం అనేది సందేహ నివారణార్థం సంశయ నివృత్తి అర్థం బాగా చేసుకోండి ఇంతవరకే మననం ఆ తర్వాత నిధిధ్యాస ఆ స్థితిలో తాను ఉండిపోవడం ఇంతే కాబట్టి ప్రధానమైనటువంటిది శ్రవణం ఒకవేళ శ్రవణం జరిగిన తర్వాత మనకు ఏదో జ్ఞాపకం రాలేదనో మననం చేసుకోవాలనిపించింది అనుకోండి అప్పుడు మననం కాదు చేయాలి మళ్లీ శ్రవణం చేయాలి అర్థమవుతుందా ఇప్పుడు ఎందుకని నీకు అర్థం కానప్పుడు మననం చేసేది అర్థం కాని విషయాన్నే కాబట్టి మళ్లీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి పునః శ్రవణమేవా సాధనం ఇలా గురుముఖత శాస్త్రాన్ని అధ్యయనం చేసిన తర్వాత తత్వమసి ఈ మహావాక్యాన్ని గురువు వివరించినప్పుడు భాగత్యాగ లక్షణం ద్వారా చక్కగా మనకు అర్థమైపోతుంది ఆ తరువాత అహం బ్రహ్మాస్మి నేనే బ్రహ్మం ఇక ఏది నాకన్నా అన్యంగా లేదు సర్వత్రా నిండి నిబిడీకృతమైనటువంటి బ్రహ్మము నేనే అనేటువంటి అనుభూతి అద్వైతానుభూతి నాట అనుభవము అనుభూతి అనుభవము కాదు అనుభూతి సరేనా అది కలిగిన తరువాత అద్వైతానుభూతి ఇది జీవన్ముక్తి ఇప్పుడు దేహానికే పరిమితంగా లేడు అంటే కొండలో ఉండేటువంటి ఆకాశానికి జ్ఞానం కలిగిందని అర్థం ఇంతవరకు నేను కొండలో ఉండే ఆకాశం అనుకుంటూ ఉండింది ఇప్పుడు నేను కొండలో ఉండే ఆకాశం కాదు అవకాశ ప్రదాతులు ఆకాశ అవకాశాన్ని ఇస్తూ ఉన్నాను నేను ఆకాశం సర్వత్రా నిండి నిబిడీకృతం అయినాను అనేటువంటి జ్ఞానం కొండలో ఉండేటువంటి ఆకాశాన్ని కలిగినట్లుగా ఈ దేహంలో నేను ఉండిన పిండస్థోపి సర్వవ్యాపీ భవతి పిండస్థ అపి కేవలం ఈ దేహంలోనే నుండినప్పటికి కూడాను సర్వవ్యాపీ భవతి అంతటా కూడా వ్యాపించే ఉన్నటువంటి చైతన్యమునే అనేటువంటి జ్ఞానం కలిగితే ఇది జీవన్ ముక్తి ముక్తి అంటే బంధం నుండి ముక్తి బంధాత్ ముక్త ఎప్పుడు జీవన్ జీవించి ఉండగానే కాబట్టి దేహం ఉండినా మీ దేహాలను ఎట్లాగైతే జ్ఞాని చూస్తూ ఉంటాడో తన దేహాన్ని కూడా అట్లాగే చూస్తూ ఉంటాడు అనేకమైనటువంటి దేహాలున్నాయి ఈ దేహం కూడా ఉంది అనేకమైన మట్టి పాత్రలున్నాయి ఒక మట్టి పాత్ర కూడా ఉంది ఆ మట్టి పాత్రలో ఉండేటువంటి ఆకాశం అనుకుంటూ ఉంది నేను ఈ మట్టి పాత్రకు పరిమితమైనటువంటి దానికి కాను ఆ మట్టి పాత్రలో ఉండేది కూడా నేనే ఈ మట్టి పాత్రలో ఉండేది కూడా నేనే కేవలం మట్టి పాత్రలోనే కాదు మట్టి పాత్రలకి ఆవలుండేది కూడా నేనే అంతర్బహిష్యత సర్వం కాబట్టి అంతటా కూడా నేనే నిండి దిబిడీకృతమై ఉన్నాను అనేటువంటి జ్ఞానం ఏదైతే కలుగుతుందో ఇది జీవన్ ముక్తి అంటే జీవించి ఉండగానే మోక్షం కలిగింది అర్థం ఇది జీవన్ముక్తి రెండవది శాస్త్రంలో క్రమముక్తి అని ఒకటి క్రమముక్తి ఇదో క్రమంగా జరుగుతుంది అంటే అంతకుముందు ఏదైతే రాగద్వేషాలని తటస్థం చేయాలనో సాధన చతుష్టయ సంపద కలిగి ఉండాలనో ఆ ప్రిపరేషన్ అంతా అయిపోయింది బాగా అర్థం ఇటువంటి వాడు క్రమముక్తిలోకి వెళ్తాడు ఇంకా అక్కడ చేయగలిగింది ఏమీ లేదు తనలో ఏ విధమైనటువంటి దోషాలు లేవు అంతకన్నా శుద్ధి జరిగిపోయింది గురువు దగ్గర కూర్చున్నాడు వింటూ ఉన్నాడు ఇంకా జ్ఞానం గలగబోతుంది ప్రారంభవశాత్తు మరణించాడు అనుకోండి ఎందుకంటే దేహానికి ప్రారంధం ఉంది తాను ప్రయత్నం చేస్తూ దేహానికి ప్రారంధం ఉంది అటువంటి వాడు మరణిస్తాడు తర్వాత ఏం కావాలి మళ్లీ పుట్టడు ఇది ఇది క్రమముక్తింటే మళ్లీ పుట్టకుండా డై బ్రహ్మలోకానికి వెళ్తాడని శాస్త్రం బ్రహ్మలోకానికి వెళ్తాడని అక్కడ ఏ బ్రహ్మ అయితే ఇక్కడ ఇక్కడ టీచర్ ఎవడైతే అశ్వలాయనుడు చెప్తూ ఉన్నాడో ఈ బ్రహ్మదేవుడే ఇంకా ఇది స్వయం ప్రమాణంగా ఉంది ఆయనే చెప్తున్నాడు కనుక మనకేం డౌట్ లేదు అయ్యా నా లోకానికి వస్తాడు బ్రహ్మలోకానికి ఇప్పుడు అశ్వలయన నీకు టీచ్ చేస్తా ఉన్నానో వారికి టీచ్ చేస్తాను మళ్ళీ అక్కడ అర్థం అవుతుంది మీకు ఇక్కడ ఏదైతే మిగిలిపోయిందో పోర్షన్ సిలబస్ ఈ సిలబస్ ఆయన కంప్లీట్ చేస్తాడక్కడ అక్కడిని అక్కడికి ముక్తి పూర్ణం తరించిపోతాడు ఇది క్రమముక్తి అంటే ఈ గురువు ద్వారా పొందుతూ ప్రారంభవశాత్తు కనుక దేహం పోతే ఆ తర్వాత బ్రహ్మలోకం వెళ్లి ఆ రిమైనింగ్ పోర్షన్ ఏదైతే ఉందో సిలబస్ దాన్ని అక్కడ పూర్తి చేసుకుని జీవన్ముక్తిని అక్కడ ముక్తిని పొందడం దీనిని క్రమముక్తి అంటారు దానిని జీవన్ముక్తి అంటారు ఈ రెండు ఉన్నాయి అందువల్ల తే బ్రహ్మలోకేశు అంటే కమముక్తి పరామృతాత్ పరిముచ్చి సర్వే జీవన్ముక్తి మొత్తానికి రెండు ఒకటే కావాల్సింది ఇప్పుడు చెప్పండి అక్కడ పోయి వినడం కన్నా బొలాయ్ కాలేజీలో డైరెక్ట్ వెళ్తే పోవాలా అత్త ఇంకేమి లేదు ఎందుకంటే అక్కడ ఇంకేమి లేదు చెప్పేది ఇదే చెబుతాడు ఏమో నన్ను అడిగితే కొంత ఇదే ఇక్కడే ఎందుకంటే ఎదుటివాడు అర్థం చేసుకుంటున్నాడా లేడని కష్టపడుతూ కూడా చెప్తాడు చెప్పేవాడు భక్త అక్కడ అట్లేదు చెప్పుకుంటూ పోతాడు అర్థమైతే అర్థమైంది మళ్ళీ లేకపోతే కష్టం కనుక అక్కడ వినేది ఏదో అది ఇదే గనక ఇక్కడే వింటే హాయిగా మనకు శ్రవణం జరిగిన తర్వాత ఇక్కడే ఆనందాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది ఇది జీవన్ లేదంటే అక్కడికి వెళితే తే అది అయితే అక్కడ గాని ఇక్కడ గాని ముక్తి కలగాలి అని జీవత్వం పోవాలి జీవత్వ భావన పోవాలి నేను ఈ కొండకే పరిమితము అనేటువంటి పరిచ్ఛిన్నమైన జ్ఞానం ఆకాశానికి నశించాలి అట్లాగే నేను కేవలం ఈ దేహము అనేటువంటి భావన సంపూర్ణంగా పోవాలి అందువల్ల పరాంతకాలే వెరీ బ్యూటిఫుల్ వర్డ్ ఇట్ ఈస్ పరాంతకాలే కాలే మూడు పదాలవి కాలే అంతకాలే పరాంతకాలే అంతకాలే అన్నప్పుడు ఏ అంతకాలి శరీర అంతకాలే దేహ అంతకాలే స్థూల దేహ భంగకాలి స్థూల దేహ వినాశకాలే భంగకాలి ఈ దేహం ఏదైతే ఉందో ఇది చనిపోయిన తర్వాత అంతకాలే కదా అంతకాలేపీ అంటుంటాం కదా అంత్యకాలం అంటే ఏంటి ఈ శరీరం పోవడం కనుక అంతకాలే అని స్తూల స్థూల శరీరం ఎక్కడైతే పోతూ ఉందో ఆ తర్వాత ఇంకా ప్రారంధం మిగిలితే బ్రహ్మలోకేశ్ కాబట్టి స్థూల శరీర భంగకాలే ఇది భంగమైన తర్వాత సూక్ష్మ శరీరం ఉంది ఎందుకని బ్రహ్మలోకం పోయి వినాలి అంటే మనసు ఉండాలి ఈ దేహం ఇక్కడ కాలిపోవచ్చు మనసు ఉండాలనా లేదా ఆ మనస్సు సూక్ష్మ శరీరం కనుక ఈ సూక్ష్మ శరీరంతో జీవుడు వెళ్లి బ్రహ్మలోకంలో వింటాడు మరి అక్కడ విన్న తర్వాత జ్ఞానం కలిగిన తర్వాత సూక్ష్మ శరీరం ఉంటుంది సూక్ష్మ శరీరం ఉంటే మనోబుద్ధులు అంతే ఇంకే మనసే ప్రధానం అంతే ఇంక అంతఃకరణ కనుక ఇక్కడ జీవన్ ముక్తి జరిగిందనుకోండి దేహం నుండి దేహం ఉండగానే దేహము నుండి ఇంద్రియాల నుండి మనసు నుండి సంపూర్ణంగా విడిపడిపోతూ ఉన్నాడు పనులు జరుగుతూ ఉంటాయి అది తమాషా నేనేం చేయడం లేదు ఇది జ్ఞాని లక్షణం ఇది ఐదవ అధ్యాయంలో చూస్తాం మనం భగవద్గీతలో నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యత తత్వవిత్ తత్వ విధుడేమనుకుంటున్నాడు తెలుసా నయే వించిత్ కరోమీ ఇది నేను ఏమీ చేయడం లేదు ఈ ప్రపంచంలో మరి ఏంటయ్యా ఇన్ని చేస్తున్నావే పశ్చన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ అశ్చన్ గచ్చన్ స్వపన్ స్వసన్ ప్రలపన్ విసృజన్ గ్రహన్ ఉన్మిషన్ నిమిషన్ అవి చూస్తూ ఉన్నాడు వింటూ ఉన్నాడు మాట్లాడుతూ ఉన్నాడు తింటూ ఉన్నాడు తాగుతూ ఉన్నాడు నడుస్తూ ఉన్నాడు కళ్ళు మూస్తూ ఉన్నాడు కళ్ళు తెరుస్తూ ఉన్నాడు ఇన్ని చేస్తూ కూడాను ఇవన్నీ కర్మలే అయినా నేనేం చేయడం లేదు నైవకర్వం ఏది మరి ఎవరు చేస్తున్నారు ఇంద్రియా ఇంద్రియార్థేషు వర్తంతి ఇది ధారయన్ ఇంద్రియాని ఇంద్రియార్ధేషు వర్తంతి ఆ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఇంద్రియ విషయాల్లో అవి తిరుగుతూ ఉన్నాయి ఈ దేహం ఏదైతే ఉందో ఇది ప్రపంచంలో తిరుగుతూ ఉంది నేను చూస్తూ ఉన్నా మీ దేహాలను చూసినట్టే ఈ దేహాన్ని చూస్తున్నా మీ ఇంద్రియాలు చెల్లిస్తూ ఉంటే ఎలాగైతే చూస్తున్నానో దీనిని చూస్తూ ఉన్నా నేను దీనికి పరిమితమైన వాణ్ణి కాదు అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి వాణ్ణి ఇది జీవన్ముక్తి ఓకే కనుక ఇక్కడ దేహం ఉండినా మనసు ఉండినా దాని నుండి విడిపడిపోయి జ్ఞాని ప్లీజ్ అండర్స్టాండ్ కానీ శ్రమముక్తికి పోతున్నాడే అతడు దేహం మాత్రం పోతూ ఉంది గాని బాగా అర్థం చేసుకోండి కన్ఫ్యూజన్ లేదు దేహం పోతూ ఉందే గాని మళ్లీ ఇతను వినాలా లేదా అక్కడ బ్రహ్మలోకంలో అందువల్ల మనసు ఉందా లేదా ఉంది సూక్ష్మ శరీరం కూడా ఉంది అందువల్ల రెండు పరాంతకాలే స్థూల సూక్ష్మ శరీరాలు రెండు ఉభయోహో రెండు ఏవైతే ఉన్నాయో ఆ రెండు కూడాను వినాశకాలే భంగకాలే సూక్ష్మ శరీరం కూడా పోయేటువంటి అది అంతకాలే స్థూల శరీరాంతకాలి పరాంతకాలి సూక్ష్మ శరీర భంగకాలి కాబట్టి జీవత్వం ఎక్కడ పోతుందో తెలుసా సూక్ష్మ శరీరం కూడా ఎగిరిపోతుంది మనసు బుద్ధి కూడాను ఎగిరిపోతాయి ఎందుకని మనసుకు నేను పరిమితమైన వాడిని అనుకుంటే నేను జీవుణ్ణి కాదు కాదు నేను ఉండడం మనసు పనిచేస్తుంది ఇది అవగాహన అంతస్తేనా చైతన్య జ్యోతిష అవిభాసిత్య మనసహ మనన సామర్థ్యం కాబట్టి మనసు ఆలోచిస్తూ ఉందంటే కూడాను నేను ఉండడం వల్లనే అంతర్జ్యోతిగా నేను ఉన్నాను గనక దానికి ప్రకాశం దానివల్ల నేను కాదు నా వల్ల అది కనుక అది లేకపోయినా నేను ఉంటాను నేను ఉన్నాను స్థూల శరీరం ఉంది నేను ఉన్నాను సూక్ష్మ శరీరం ఉంది స్థూల శరీరం పోతుంది నేను ఉంటాను సూక్ష్మ శరీరం పోతుంది నేను ఉంటాను దిస్ ఇస్ నాలెడ్జ్ అది ఇక్కడ జరగచ్చు అక్కడ జరగచ్చు కాబట్టి అంతకాలే పరాంతకాలే ఈ రెండు కూడా బ్రహ్మలోకేశు అని అనడం వల్ల క్రమముక్తి పరామృతాత్ పరిముఖ్యంతే సర్వే జీవన్ముక్తి ఇవన్నీ కూడా ఈ ముక్తి ఈ మోక్షం ఏదైతే ఉందో అది క్రమముక్తి గాని లేక జీవన్ముక్తి గాని ఈ రెండు కూడాను వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ సన్యాస యోగాతీయత శుద్ధ సత్వా కాబట్టి ఈ పరిస్థితికి రావాలి గనక ఇప్పుడు ఏం చేయాలి అదే జీవన్ముక్తి కావాలి స్వామిజీ మాకు అని ప్రిపరేషన్ ఉందా లేదా ఎందుకంటే బ్రహ్మదేవుడు మాట్లాడుతున్నాడు గనక అయ్యా అదేం పెద్ద విషయం కాదు ఎందుకని నేనేదో ఇంకేదన్నా ఒక శాస్త్రం నీకు చెప్తూ ఉంటే కొద్దిగా కష్టపడాలి నేను మేక సందేశం చెప్తే కష్టపడాలి రఘువంశం చెప్తే కష్టపడాలి ఇది కాదు నేను మాట్లాడేది నిన్ను గురించే చాలా ఈజీ నాకు నేను కనుక నీకన్నా అన్యమైంది దాని గురించి మాట్లాడితే కష్టం నేను ఏమో చెప్పడం లేదు నిన్ను గురించే చెప్తున్నా నిన్ను గురించే చెప్పడం నీకు చాలా ఇష్టం అర్థం అందుకే కదా మనిషి ముఖం చూసుకునేది అర్థంలో బాగలేకపోయినా కూడాను తన ముఖం చూసుకోవడం తనకు అందం ఆనందం అదే ఇక్కడ జరుగుతోంది కాబట్టి విషయం చాలా జటిలం అనిపిస్తుంది కానీ శాస్త్రం అర్థమైతే ప్రమాణం తెలిసి బోధనా విధి గనక ఉంటే ఇంతకు సులభమైనటువంటి విషయం మరొకటి లేదని పెద్దల అభిప్రాయం అందరి అభిప్రాయం అండి కాబట్టి చెప్పడం కష్టం కాదు చెప్పితే ఫలించకపోతదేమో ప్రమాణం అనేది ప్రాబ్లం అందువల్ల తస్మై సహోవాచపి శ్రద్ధ భక్తి ధ్యాన తుచరా అది ఎత్తుకొని వస్తున్నాడు మళ్ళీ నాయన నేనేమో చెప్పేస్తాను నీకు ఎందుకని కైవల్యం అన్నాను కదా ఇంక టోటల్ కంప్లీట్ చేస్తాను దీన్ని కాని అంతకు ముందే మళ్లీ నేను చెప్పిందంతా కూడా మళ్ళీ నాకే వచ్చి చేరి మళ్లీ మళ్లీ యజ్ఞం ఎప్పుడు అని అనుకుంటా చూడు నీకు ఫలించాలి అని అనుకుంటే బ్రహ్మదేవుడు అశ్వలాయన మళ్లీ నువ్వు రాకుండా బ్రహ్మలోకం మళ్ళీ వచ్చి తెలుసుకోవాలి అనేటువంటి అవగాహన నీకు రాకుండా పూర్ణం నేను చెయ్యాలంటే నువ్వు ఎంతవరకు ప్రిపేర్డ్గా ఉండవు నాకు తెలియదు కానీ నేను కూడా కొద్దిగా ప్రిపేర్ చేస్తా ఎవరిని అశ్వరాయన్ని కాదు మనల్ని కనుక ధ్యానం శ్రద్ధ భక్తి ధ్యాన యోగం కాబట్టి భక్తితో ఉండాలి దానివల్ల చిత్తశుద్ధి వస్తుంది కర్మయోగం వల్ల మరి ధ్యానం కూడా చేయాలి ఉపాసన దానివల్ల నైశ్చల్యం నైశ్చల్యం కదా చిత్తశుద్ధి చిత్త నైశ్చల్యం కాబట్టి ధ్యానాన్ని ఇంట్రొడ్యూస్ చేస్తా ఉన్నాడు ఇప్పుడు ప్లీజ్ వివిధే సుఖాసనస్థ శుచి సమగ్రీవ శిర శరీర అత్యాశ్రమస్థ సకలేంద్రియాణిధ్యా భక్ స్వరుం ప్రణమ్య హృత్పుండరీకం విరజం విశుద్ధం విచిన్ మధ్య విశదం విశోకం అచింత్యం అవ్యక్ అనంత రూప శివం ప్రశాంతం అమృతం బ్రహ్మయోని తాది మధ్యాంత విహీనం ఏకం తథాది మధ్యాంత వివిహీనేకం విభు ిదానంద్రూప ఉయేశ్వరం ప్రభుత్నం నీలకంఠం ప్రశాంతం ధ్యా ముర్గచ్చతి ఇదంతా ధ్యానం సగుణం నిర్గుణం సగుణం నిర్గుణం రెండు ప్లీజ్ చాలా ఇంపార్టెంట్ మనకు ప్రాక్టికల్ సగుణం ఎట్లా చేయాలి నిర్గుణం ఎట్లా చేయాలి చెబుతూ ఉన్నాడు ఇది ధ్యానం ఎందుకో తెలుసా ధ్యానంలో చిత్తనైశ్వర్యం వస్తే ఆ తర్వాత జ్ఞానం అనేది కలుగుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ సగుణ ధ్యానం నిర్గుణ ధ్యానం ఇది ఒకటి తెలుసు ధ్యానం అంటే సగుణమే ధ్యానము అంటే సగుణం నిర్గుణం ధ్యానం కాదు కొన్ని పదాలు అట్లా తొలిపోయి ఉండయి తమాషాగా వచ్చుండే ఇంకా ఈ చాలా కాలం చాలా మంది పెద్ద పెద్దవాళ్ళంతా మాట్లాడేసిన తరువాత అవి అట్లా స్థిరపడిపోతాయి ఆప్తవాక్యంలాగా ఉపనిషత్తు ప్రకారం నిర్గుణ ధ్యానం అనేది లేదస నిర్గుణాన్ని ధ్యానం చేసేది చెప్పండి అసలు గుణమే లేకపోతే ధ్యానం చేసేది ఎట్లని ఎవరు మాట్లాడతారు తెలుసా నిర్గుణం మీద నేను ధ్యానం చేస్తున్నానని ఎవరికైతే ధ్యానం తెలియదో వాడు మాట్లాడతారు అది ఇంకేలే ఇప్పుడు ఆకాశం దీని మీద మీరు ధ్యానం చేయండి చూద్దాం ఇంక వివిధ విషయాలు అనవసరం ఆకాశంలో ఏ గుణం కనపడడం లేదు ఇప్పుడు చేయండి ఆకాశం మీద ధ్యానం చేస్తారు ఒకవేళ చేశారనుకోండి ఆకాశంలో మేఘాలు పోతున్నట్టుగా చేస్తారు అది ధ్యానం సగుణం ఆకాశంలో మేఘం కనపడితే సగుణం సార్ మన పూజారూములో విగ్రహం కనపడతా ఉంది ఆకాశంలో మేఘం కనపడుతుంది మేఘం లేకుండా ఆకాశాన్ని ఊహించలేకపోతున్నావు అది తమాష కనుక ఆకాశము అనేది నువ్వు ధ్యానం చేయాల్సిన వస్తువు కాదు నువ్వు తెలుసుకోవాల్సిన వస్తువు అంతేనా నిర్గుణము అనేది అర్థం చేసుకోవాల్సిన విషయం గాని ధ్యానం చేసే విషయం కాదు ఊరికే ఉందా పదం అందుకని నిర్గుణం విషయంలో ధ్యానం అని శాస్త్రం వాడదు ఇది ధ్యాస నిధిధ్యాస్రవణ మనన నిధిధ్యాసన ఇది ఎవరికి సంఖ్యులకి జ్ఞానయోగైన సంఖ్యానాం ఎవరైతే సాధువులు ఉండారో జ్ఞాన మార్గంలో వాళ్ళు పోతున్నారు గనక శ్రవణం చేసి మననం చేసి నిధిధ్యాస నిధిధ్యాసలో ఏంటి అర్థం చేసుకోవడమే దాన్ని శ్రవణ మననాల్లో అర్థమైన విషయంలో నిధిధ్యాసలో తాను పరబ్రహ్మముగా ఉండడం అంతే అర్థమవుతుందే కనుక నిర్గుణం అనేది అర్థం చేసుకోవాల్సిన విషయమే కానీ ధ్యానం చేసేది కాదు ధ్యానము అంటే సగుణ బ్రహ్మ విషయ మానస వ్యాపార ధ్యానం దిస్ ఈస్ ది డెఫినేషన్ సగుణ బ్రహ్మ విషయ మానస ఇది మానస వ్యాపార మానసతో చేసేటువంటి కర్మ నిర్గుణం అని ఎప్పుడైతే అన్నావు మళ్ళీ ఇంక కర్మ కాదు కనుక మనస్తో చేసేటువంటి కర్మ ఎవరు సగుణ బ్రహ్మం ఎవరు సగుణ బ్రహ్మం విశ్వరూపే పరమేశ్వరే ఈ విశ్వరూపంలో ఎవరైతే కనపడుతూ ఉన్నాడో ఈరోజు చూస్తాం సృష్టి కనుక ఈ విశ్వమంతా కూడా ఎవరైతే నిండి నిబీకృతమై ఉన్నాడో అటువంటి పరమేశ్వరుణ్ణి ఏ రూపాలైనా నువ్వు ధ్యానం చేయొచ్చు ఎందుకని అన్ని రూపాలు తానే సముద్రం మొత్తం మీద నువ్వు ధ్యానం చేయలేకపోతే ఏ ఆల మీద ధ్యానం చేసినా సముద్రం మీద ధ్యానం చేసినట్టే ఇది సగుణ విషయం కాబట్టి సగుణ బ్రహ్మ విషయ మానస వ్యాపారీ అది చివరకు ఉమా సహాయం పరమేశ్వరం ప్రభం ఉమా ఉమామహేశ్వర ధ్యానం సరేనా మళ్ళీ దాంట్లో లక్ష్మీనారాయణ ఇదే అదే మళ్లీ దాన్ని తీసుకుని రాబాక లేనిపోరి గొడవ ఎన్ని చెప్తాడు కాబట్టి ఏదో ఒక్కటి చెప్తే మనం దాన్ని అన్వయించుకుంటూ పోవాలి కాబట్టి ఉమామహేశ్వర అన్నాడు అనుకోండి చాలు లక్ష్మీనారాయణ అంటే పెట్టుకో అంతే ఒకవేళ ఆయన లక్ష్మీనారాయణ అన్నాడు ఇంకొక ఆయన వస్తారు కైలాసం ఆయన ఉమామహేశ్వర్ చెప్పలేదు అని ఏదో ఒకటి చెప్తాడు అన్నింటిని అర్థం చేసుకోవడం అంతా చిన్న చిన్న వాళ్ళు మాట్లాడే మాటలు ఉపనిషత్తు స్థాయి విషయాలు కావు జస్ట్ లీజ్ అందువల్ల సగుణం తర్వాత చెప్తూ ఉన్నాడు ఇప్పుడు నిర్గుణం దగ్గర స్టార్ట్ చేస్తున్నాడు ఆ నిర్గుణం ఏమిటో సగుణం ఏమిటో ఇప్పుడు అర్థం కానీ అర్థం కాబోయే ముందు ప్రిపరేషన్ చాలా ఉండదు అయ్యా నేను ధ్యానం చేస్తానంటాడు ఇదిగో వివిక్త సుఖాసన ఎక్కడ చేయాలి ధ్యానం వివిక్త దేశే చుఖాసనస్థ వివిక్త దేశ వివిక్త దేశే ఏకాంతే సుఖాసనస్థ సుఖం ఆశ్యత ఇది ఏకాంతే సుఖమాస్యతాం ఏకాంతంలో సుఖంగా కూర్చోమన్నాడు అది తమష ఆసనం కూడా సుఖాసనం ఎక్కడన్నా విన్నారు మీరు అది శవాసనం విన్నాం అయ్యా శీర్షాసనము శవాసనము పద్మాసనం ధ్యానానికి పద్మాసనమా సిద్ధాసనమా వీరాసనమా అంటారు గాని సుఖాసనం చూడండి బ్రహ్మదేవుడు మాట్లాడు ఉపనిషత్తులు ఉపనిషత్తులు అంటే అంతే కనుక వివిక్త దేశేచ సుఖాసనస్థ అయ్యా ధ్యానం ఎక్కడ చేయాలి వివిక్త దేశ అంటే నిర్జన ప్రదేశం ఏకాంతం ఏకాంతం ఏకాంతే సుఖమాశతం వివిక్త దేశేచ దేనికి నిర్జన ప్రదేశంలోనే ఎందుకు గుర్చోవాలి ఎందుకని స్వామి నిర్జన ప్రదేశంలో ఎందుకు కూర్చోవాలి వివిక్తే హి దేశావన వివిక్తే సంజాయతే ఆత్మాది భావన వివిక్తే సంజాయతే కాబట్టి వివిక్త దేశము అన్నప్పుడు ఎక్కడైతే ఎవరు లేరు అక్కడ వరుస ప్రశాంతంగా ఉంటుంది ఇది కూడా సంపూర్ణంగా సత్యం కాదు వినడు చెప్తా సంపూర్ణంగా సత్యం కాకపోతే ఆయన ఎందుకు చెప్పాడని మీరు అంటారేమో అది కామెంటేటర్ మీద వదులుతాడు అది ఉపనిషత్తు యొక్క విషయం ఉపనిషత్తుని వివరించాల్సింది ఇప్పుడు తత్వమసి అన్నాడు అనుకోండి ఏముంది అక్కడ వివరణ చెప్పేవాడు చెప్పాలి ఇదంతా కూడా ఉపనిషత్తుల్లో ఇది బోధనా విధి కాబట్టి ఒక పదం వదిలితే ఇది ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాడో సత్యంధి శాస్త్రం వాడు అది శాస్త్రాన్ని రచించేవాడికి తెలుసు శాస్త్రాన్ని ప్రవచించేవాడికి తెలుసు అందువల్ల వివిక్త దేశే ఏకాంతం ఏకాంతం ఎందుకు చిత్తం ప్రసీదతి కాబట్టి ధ్యానం చేయాలి గనక పది మందిలో కూర్చొని ధ్యానం చేయలేం రణగుణధ్వనుల మధ్య సరేనా కాని అర్జునుడికి ధ్యానం చెప్పింది రణగుణధ్వనుల మధ్యే ఆ రో అధ్యతీత భగవద్గీతలో ధ్యాన యోగం ఒక అధ్యాయం అంతా కూడాను ఈ కురుక్షేత్రంలోనే ఓ అని వాళ్ళు బూరగల ఊదుతూ ఉంటే వాటి మధ్యలోనే చెప్పాడు అది తమాష ఎందుకంటే చెప్పినవాడు కృష్ణుడు విన్నవాడు అర్జునుడు అది కూడా ఉంది కాబట్టి ఏకాంతంలోనే ఎందుకు ఉన్నా ఏకాంతం అంటే ఏంటి నిర్జన ప్రదేశం ఉన్నా చూడండి ఏకాంతానికి ఒంటరితనానికి ఉండే తేడా కూడా మనకి తెలియాలి ఒంటరిగా ఉన్నంత మాత్రం ఏకాంతం కాదు ఇప్పుడు అక్కడికి వెళ్తాం కూర్చుంటాం ఎక్కడికో వెళ్ళి ఎవ్వరు లేని చోట బిమ్లీ రోడ్లో ఎక్కడ ఒక వెళ్ళి ఎవ్వరు లేరని కూర్చున్నాం అనుకోండి ధ్యానం స్టార్ట్ చేస్తాం ఎందుకని వివిక్త దేశే చ ఇది వివిక్త దేశం ఎవ్వరు లేరు నిజన ప్రదేశం ఏకాంతంలో ఉన్నాను హాయిగా కూర్చున్నాను ఇంకా స్టార్ట్ చేస్తాను స్టార్ట్ చేయగానే ఇంట్లో విషయాలు ఇప్పుడు ఏకాంతం లేదు ఎందుకని ఇళ్ళు అయిస్కాంతమే లాగింది మనం కాబట్టి ఇప్పుడు మనం ఎవరి మధ్య లేము అని అనుకుంటూ ఉన్నామే గాని మనం ఎవరి మధ్య లేకపోవచ్చు కానీ మనలో అందరు చేరిపోయారు వచ్చిన బాధ అది అర్థమవుతుంది కనుక వివిక్త దేశా అనగానే అది కూడా కాస్త దూరంగా పెట్టాలి కాని కేవలం ఒక నిర్జన ప్రదేశంలో ఉన్నంత మాత్రం ధ్యానం చేస్తాడని చెప్పడానికి కూడా లేదు ఒక్కొక్కసారి అటువంటి చోట అంటే ఇప్పుడు అరణ్యాలకు పోయి కూర్చొని చేస్తామన్నాడు అనుకోండి వాడు కళ్ళు మూసాడు అనుకోండి కళ్ళు మూసిన తర్వాత వాడికి అనిపిస్తుంటది ఏ పక్క నుంచైనా పులు వస్తే అట్లా అట్లా ఇది కాబట్టి నిర్భయంగా ఉండాలి అభయస్థితి కూడా ఉండాలి ధ్యానానికి అందుకని ఒక ప్రదేశంలోనే ధ్యానం జరుగుతుంది అనడానికి లేదు కానీ ప్రారంభ సాధకులకి ఇవన్నీ అవసరం ఇప్పుడు ఒక టైం అయ్యా ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో లేచి నువ్వు ధ్యానం చేయాలన్నాడు బ్రహ్మ ముహూర్తం ఎంత చేయకుండా ఒక హాఫ్ అవర్ ఉంటుంది ఇంతేనా మన జీవితం ధ్యానం మరి మధ్యాహ్నం చేయాల్సిన అవసరం లేదు ఎప్పుడూ నడుస్తూ ఉండాలి కానీ ప్రారంభ సాధకుడికి ఏదో ఒక టైంలో చెప్పాలి ఒక ప్రదేశం ఆ ప్రదేశానికి పోతే ఇంకొక ఆలోచన లేకుండా ఇదే ఉంటుంది అని కేవలం మన ధ్యానం గనక ప్రదేశం మీద ఆధారపడితే స్పేస్ బౌండ్ అయితే రేపు కష్టం అది ట్రాన్స్ఫర్ వస్తే కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడ ధ్యానం చేస్తున్నాను ఫలానా తోట కూర్చొని మరి ఇక్కడ నుంచి రేపు నెల్లూరుకి ట్రాన్స్ఫర్ అయింది అక్కడ ఈ ప్రదేశం ఎక్కడి నుంచి వస్తుంది ధ్యానం సాగాలనా లేదా అందువల్ల ఒక ప్రదేశానికి సంబంధించింది కాదు ఒక కాలానికి సంబంధించింది కాదు కానీ ప్రారంభంలో మాత్రం ప్రదేశాలు కాలాలు కొద్దిగా ఉపకరిస్తాయి ఉపకరిస్తాయి అందువల్ల ఏకాంత ప్రదేశం ఏకాంతే సుఖమాశాం వివిక్త దేశే చ కాబట్టి ఈ వివిక్త దేశం ఎందుకంటే నా అనుభవంలో కూడా ఒక చిన్న విషయం ఉంది ఇది పర్సనల్ నేను బాగా చిన్నతనంలో మా ఊరి పక్కనే ఒక నది ప్రవహిస్తూ ఉండేది అట్లా ఒక శివాలయం ఉండేది అంత ఒక టూ కిలోమీటర్స్ కైవలి అనేది అది ప్రవహిస్తుండేది నేను అక్కడికి వెళ్ళి ధ్యానం చేసుకుంటూ ఉండేవాడిని భగవద్గీత చేత పట్టుకునేది కొంచెం చదువుకునే తర్వాత ధ్యానం చేసుకునేది అక్కడ స్నానం చేసిన నదిలో ధ్యానం చేసుకుంటూ వచ్చేవాడి అక్కడ పెద్ద రాయి పెద్ద బండ దాని చుట్టూ వాటర్ తిరిగిపోతూ ఉంటది దానికి ఆ వైపున చక్కగా ఇసుక అది ఇది చాలా అందమైనటువంటి సన్నివేశం అటు చూస్తేనేమో తిరుపతి మనకు కొండలన్నీ పోతూ ఉంటాయి అట్లా వరుసగా తూర్పు చాలా అందంగా కనపడతూ ఉంటుంది ఆ అక్కడ కూర్చొని చేసుకుంటూ ఉండేది ఆ తరువాత కొంతకాలం అలా చేసిన తర్వాత అక్కడ తప్ప ఇంకెక్కడ నాకు ధ్యానానికి కూర్చున్నా సపోజ్ నేను వెళ్లే టైంకి ఎవరు అక్కడ కూర్చొని మాట్లాడుతున్నారనుకోండి అందువల్ల దూరంగా వెళ్ళి ఏదో ఒక మామిడి చెట్టు కింద ధ్యానం సాగేది కాదు ఎందుకని అంటే అక్కడ కూర్చోలేదు అక్కడ కూర్చోలేదు అనేటువంటి అభిప్రాయమే ఉండేది నా ప్రాక్టికల్గా నేను అనుభవించిన ట్రబుల్ చెప్తున్నాను మీరు మళ్ళీ వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ పోయి కూర్చునేవాడి ఆడ ధ్యానం చేసుకుని తృప్తిగా లేచిపోతుండేవాడిని ఇట్లా జరుగుతూ ఉండేది ఒకరోజు నేను వచ్చే టైంకి చాలా ఆవేశంగా వచ్చాను ధ్యానానికి ఆ రోజు అదే టైంకి ఆ బండ కింద నుంచి ఒక పెద్ద త్రాసు పాం ఇట్లా తిరిగిపోతా ఉంది నా పర్సనల్ లైఫ్ అట్లా తిరిగిపోతా ఉంది అది దాన్ని చూచాను చాలా భయంకరంగా ఉంది అది నన్ను చూస్తాను అలా ఎత్తి మళ్ళీ అట్లా అని అట్లా వెళ్ళిపోయింది చూచాను ఆ రోజు నుండి అక్కడ తప్ప ఇంకెక్కడైనా కుదురుతుంది ధ్యానం దిస్ ఈజ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ అసలు వైపు పోతే కదా నేను అసలు ఆ వైపుకే లేదు చాలా దూరం అర్థమవుతుంది అక్కడెక్కడో కార్నర్ ఇంకా ఈ పక్కకి ఎందుకంటే ఈ పాము అప్పుడు అనిపించింది నాకు మరి ఆ ప్రదేశంలోనే ఊరికి అప్పట్లో అంత నాలెడ్జీ లేదు ఆ ప్రదేశంలో మనం ధ్యానం చేసేవాళ్ళం ఆ ప్రదేశాన్ని అంత ప్రేమించేవాళ్ళం ఎందుకని ఇది అయిపోయింది ఆ పాము చూడటం వల్ల అర్థమవుతుంది కనుక భయాలు అర్థం ఆందోళనలు ఇవన్నీ కూడా ధ్యానానికి చాలా ఆటంకాన్ని కల్పిస్తూ ఉంటాయి అందువల్ల ఎందుకు ఏకాంతము అని అన్నాడు అంటే ఇంకా చెప్తాడు ఏకాంతం అని అనడంలో వివిక్త దేశ ఇప్పుడు కార్ నేర్చుకుంటాం అనుకోండి ఎక్కడ నేర్చుకునేది మనం అంతే ఇంకేమీ లేదు వెరీ వెరీ సింపుల్ శాస్త్రం మనం చూడాలి అట్లా ఇప్పుడు కారు నేర్చుకుంటాం కదా డ్రైవింగ్ స్కూల్ ఎక్కడికి వాళ్ళు తీసుకెళ్లేదు మనల్ని మంచి రోడ్లో జగదంబ సెంటర్లో నేర్పిస్తాడు అనుకులే నైనా రా అని తీసుకెళ్లి ఎక్కడికో ఊరు బయటికి తీసుకెళ్లి ఒక మైదానంలో తీసుకెళ్లి ఎవరు లేని చోట ఎందుకని వాడు కారేజ్ వాడు కారు కూడా డామేజ్ కాకుండా ఉండాలి కనుక కనుక ఎక్కడ ఏమి లేకుండా తాటి చెట్టు కూడా లేనటువంటి చోట చూసుకొని అక్కడ నేర్పిస్తాడు అర్థమవుతుంది కనుక ప్రారంభంలో అట్లాగని అక్కడ నేర్చుకున్నాం కదా జీవితాంతం నేను అక్కడే కారు తోలుకుంటూ ఉంటానంటే అనవసరం కూడా కాబట్టి ప్రారంభ దశలో మనకు డ్రైవింగ్ రాదు కనుక నిర్జన ప్రదేశంలో ఎవరు లేనిటువంటి చోట వెళ్లి మనం డ్రైవింగ్ నేర్చుకోవాలి ఆ తర్వాత ఎక్కడైనా సరే ఒకటే చేత్ ఎదురుగా వచ్చేవాడి కర్మ ఎట్లుంటే అట్లా ఆయన ప్రారంభం మీద ఆధారపడి ఉంటుంది ఎట్లాగైతే ప్రారంభంలో ఒక నిర్జన ప్రదేశంలో మనం కారు నేర్చుకున్న తర్వాత ఆ తర్వాత ఎక్కడికి వచ్చినా ఎలా సాగిపోతూ ఉందో ప్రారంభ దశలో ధ్యానం కూడాను వివిక్త దేశా ఒక ఏకాంత ప్రదేశంలో చక్కగా మనకు అలబడితే ఆ తర్వాత పది మందిలోకి మనం వచ్చిన మార్కెట్లో కూడా జరుగుతుంది ధ్యానం నడుస్తూ ఉంటే కూడా జరుగుతుంది ధ్యానం కారులో పోతూ ఉంటే ధ్యానం జరుగుద్ది ఆఫీసులో కూర్చుంటే ధ్యానం జరుగుద్ది అంటే ఫైల్స్ రాయొద్దని కదా నా ఉద్దేశం అది జరుగుతూ ఉండేలా ఇది జరుగుతూ ఉంటది అది తమాష అది అంతవరకు రావాలి ఇది అభ్యాసం వల్ల మనకు వచ్చేటువంటి పరిస్థితి కనుక ఏకాంతే సుఖమాశ్యతం అది అడ అయ్యా పద్మాసనంలో కూర్చో ఇదిగో సపోజ్ ఇది వీరాసనం ధ్యానానికి ఎక్సలెంట్ ఇది ఇలా కూర్చోవడం సరేనా ఇప్పుడు నేనంటే కుడికాయల మీద కాలు వేసుకున్నాను అనుకోండి సాధారణంగా ఎడంకాల మీద కుడికాయలు వేసుకోవడం పద్ధతి నాకు ఇది అలవాటు అయిపోయి చిన్నప్పటి నుంచి అర్థమవుతుంది వేసుకుని కూర్చోదు ఇలా కూర్చున్నాం అనుకోండి సపోజ్ ఆర్థరైటిస్ ఉండేవాళ్ళు ఉంటారు ఆస్టివ్ ఆర్థరైటిస్ స్వామీజీ ఇంత నొప్పిగా అటువంటిప్పుడు నీకు ఏ ఆసనం బాగుంటే ఆసనం కూర్చో అది తమసే తెలియని వాళ్ళు ఏం చెప్తారంటే లేదు నా నువ్వు ఇలా కూర్చుంటేనే మోక్షం ఇది ధ్యానంలో ప్రాబ్లం అసలు ధ్యానం అనేది మోర్చానికి కాదని మొదటి తెలియదు వాళ్ళకి అది మొదటి ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లం ఏంటంటే ఇట్లాగే కూర్చోవాలి నా గురువు ఇట్లాగే చెప్పాడు గురువులు చెప్పిందే వినాలా ఎన్ని కష్టాలైనా భరించాలా దుర్భరమైన కష్టాలను కూడా భరించాలా కఠోరమైన తపస్సులు చేయాలా విశ్వామిత్రుడు పక్కన చుట్టూ పొట్టబెట్టింది ఇంక మనకు కూడా పెట్టాలి అది అర్థమవుతుంది ఇవన్నీ అర్ధరహితమైన మాటలు ఎప్పుడైతే నువ్వు ఈ విధంగా కూర్చోలేవో ఎందుకో తెలుసా శరీరం కనుక సుఖంగా లేకపోతే మనసు సుఖంగా ఉండదు సింపుల్ మనసు సుఖంగా ఉండాలంటే శరీరం కూడా ఆరోగ్యంగా ఉండాలి ఇప్పుడు కడుపు నొప్పి ఆయన ధ్యానం చేయమంటే దేని మీద చేస్తాడు కడుపు నొప్పి మీద తప్ప కృష్ణుడి మీద ఎట్లా చెప్పండి అందువల్ల ఇలా పెట్టుకుని కాళ్ళు లాగుతూ ఉంటే మనం ధ్యానం చేసిన ఈ నొప్పుల మీద ధ్యానమే గాని మరొకటి కాదు గనక అలా ఇలా కూర్చోలేనప్పుడు మామూలుగా కూర్చోండి కొందరు స్వామిజీ అసలు పద్మాసనం కూడా మా వల్ల కాదు చాలా మంది అంటుంటారు అసలు మడవ కుదరదు చాలా కష్టం స్వామీజీ అని అట్లాగా అయితే ఏం చేస్తామని పడుకోను వద్దు పని కాదు అది అది నిద్రపోవడమే దానికోసలే అది మాత్రం నిషేధం నన్ను నేను ఒప్పుకోనది ఎందుకంటే రివర్స్లో పోవహారం అంత ఇట్లా అంటాడు కళ్ళు ఇట్లా పోతాయి అందులో ధ్యానం లోపల చేస్తుంటాడు లోపల లాగేస్తుంది అది ధ్యానం ఏం కుదరదు అది ఎందుకు వచ్చిన బాధ ఇదంతా అనవసరంగా పుల్లయ్య కాలేజీ పోయి నా మాట విను నిద్రపో అందులో పడుకునేది మాత్రం ధ్యానానికి లేనే లేదు ప్లీజ్ అసలు శవాసనం అది రిలాక్సేషన్ కి అంతే పడుకోవడం కనుక కూర్చోనే చేయాలి ఆ కూర్చొని స్వామిజీట్లా కూర్చొని ఓకే ఇంకేం చీరలో కూర్చుంటావా చేరలో కూర్చొని చేస్తాను స్వామి చెయ్యి ధ్యానం చేయడం ముఖ్యం అందువల్ల వివిక్త దేశేచ సుఖాసనస్థ అది అర్థం నువ్వు సుఖంగా కూర్చొని ఆయన సుఖం ఆశ్చాం సుఖంగా కూర్చో వివిక్త దేశేచ సుఖాసనస్థ నెక్స్ట్ సుచిహీ శుభ్రత మనం ఎక్కడైతే ధ్యానం చేస్తూ ఉన్నామో అక్కడ బాహ్య ప్రదేశం శుభ్రంగా ఉండాలి ఫస్ట్ పాయింట్ అందుకని కొందరు అడుగు స్నానం చేసి చేయమంటారా స్నానం లేకుండా ఇవన్నీ అనవసరం స్నానం చేయకపోతే బురద రాసుకొని చేసుకో ఎవడొద్దు అంటాడు ఇప్పుడు దేనికోసం నువ్వు ఎందుకు అడుగుతున్నావు అవసరం అన్నమాట స్నానం చేసి చేయాలని అంటే స్నానం చేస్తే హాయిగా అనే భావన నీకే ఉంది కదా చేయరాదా ఏమైంది మనకేమో నీళ్ళు కొరత స్నానిక మళ్ళీ ఒళ్ళు బురువు స్నానం చేసి ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది చేయొచ్చు మంచిది చక్కగా స్నానం చేసి శుచి కాహ్య ప్రదేశం శుచిగా ఉండాలి మన దేహం శుచిగా ఉండాలి మనం ధరించే వస్త్రాలు శుచిగా ఉండాలి ఓకే ఇదంతా శుచి ఇది బాహ్య శుచి ప్లీజ్ ఇదంతా ఎక్స్టర్నల్ ప్యూరిటీ అంతటితో ఆగదు ఇవన్నీ శుభ్రంగా ఉండయి లోపల మాత్రం అంతా అశుద్ధం ఇదేం చేయాలి ఇప్పుడు సేది ఎవరు దేహం కాదు మనసు మనసు ధ్యానం చేయడానికి దేహం కూర్చోవాలి కనుక ఇది శుభ్రంగా ఉండాలి ఓకే ఇదంతా కూడా బాహ్యం బాహ్యాభ్యంతరాలలో శుచి శుచి శుభ్రత కాబట్టి ఆంతర్యంలో కూడాను శుభ్రత శుభ్రత శుచిహి అది ఆంతర్యంలో శుభ్రత ఏంటి స్వామిది దేహం అయితే చక్కగా ఒక బకెట్ నీళ్లు పెట్టుకొని కరిగడ పడేస్తాం సోప్స్ ఉండాలి కనుక ఇంకా దాని గురించి ఆలోచన లేదు మరి లోపలికి ఎట్లా బకెట్ ఎత్తుకోవాలన్నది తెలియదు అందువల్ల శాస్త్రం అన్నది నా వారిణ శుద్ధ్యతే అంతరాత్మ అది బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ అంతరాత్మ ఏదైతే లోపల ఉందో ఇక్కడ అంతరాత్మ అంటే అంతఃకరణ మనస్సు మనసు ఏదైతే ఉందో అది శుద్ధ్యతి దాన్ని శుద్ధి చేయాలి ఎట్లా వారిన అశుద్ధ్యతే నా కాబట్టి నీటి ద్వారా దాన్ని శుద్ధి చేయలేము అన్నాడు వారిన నీరు నీరు జలం కాబట్టి నా వారి నా శుద్ధ్యతే అంతరాత్మ లోపల ఉండేటువంటిది మనసు కనుక దీన్ని నీళ్లతో కడగలేము బిట్టిత్తుకుని లోపలి ఇవ్వడానికి అవకాశమే లేదు డోరే లేదు కాబట్టి నీళ్లతో దాన్ని శుద్ధి చేసుకోలేము అందుకని మానస స్నానం విష్ణు చింతనం చూచారా శాస్త్రం కాబట్టి భగవన్నామం చేసేది అందుకే భగవన్నా వల్ల శుద్ధి పడుతుంది అసలు అశుద్ధమేంటి అసలు అశుద్ధమేంటి అది తెలియాలి మొదట అశుద్ధమేదో కాదు ఇంతకుముందు చూసినట్టుగా రాగద్వేషాలే వెరీ వెరీ ఇంపార్టెంట్ నేను రిపీటెడ్గా చెప్తున్నా ఈవెనింగ్ మార్నింగ్ ఆ రాగద్వేషాలు ఉండేవాళ్లతో మహాయాతన ధ్యానానికి యథార్థం చెప్పాలంటే పనికి రారు ప్లీజ్ రాగద్వేషాలు లేకుండా ఉండేవాళ్ళు లేరు రాగద్వేషాలు సహజం తగ్గించుకుంటూ రావాలి శనైహి శనై మెల్లమెల్లగా తగ్గించుకుంటూ రావాలి అలా తగ్గించుకోవాలంటే విచారం పెరగాలి మనిషిలో వివేకం పెరగాలి వాటి యొక్క నిరర్ధకమైన పరిస్థితి తెలిసి రావాలి అప్పుడే కనుక శుచి బాహ్యాభ్యంతరాలలో శుభ్రత మనసు కూడా నిర్మలంగా ఉండాలి మలవ లేకుండా ఉండాలి అది శుద్ధి సరేనా శుచి శుచి అనపేక్ష శుచి దక్ష ఉదాసీనోగత వ్యధ భక్తుల లక్షణాలు చెప్పేటప్పుడు శుచి భక్తులు శుచిగా ఉండాలి బాహ్యాభ్యంతరాల్లో శుభ్రత కనుక వివిక్త దేశే సుఖాసనస్థ సుచిహి అలా జరిగిన తర్వాత సమహ గ్రీవ శిరహ శరీర అంటే మెడ కంఠం శిరహ అంటే తలం కాదు గ్రీవ శిరహ శరీర సమహ అది ఈ మూడు సమంగా ఉండాలి ఎరెక్ట్ పొజిషన్ లో ఉండాలి అది ఇంకేమి లేదు అర్థం ఇప్పుడు శరీరం ఇక్కడ వరకు సమంగా ఉందనుకోండి కరెక్ట్ పొజిషన్లో ఉంది ఇప్పుడు చూడండి ధ్యానం గ్రీవం ఎక్కడ ఉంది అది కాబట్టి కంఠం ఇలా పెట్టడం కొందరులా ఇది ఇంకా పెద్ద ధ్యానం ఇలా లేకుండా సమహ సమంగా ఉండాలి ఏంటది శిరహ శరీర గ్రీవ గ్రీవ శిరహ శరీర సమంగా ఉండడం ఇది ఎరెక్ట్ పోజిషన్ ఇంతే ఇంకేం లేదు దిస్ ఈ కాబట్టి వివిక్త దేశేచ సుఖాసనస్థ సుచిహి బాహ్య అభ్యంతరాలో సమగ్రీవ శిరహ శరీర నెక్స్ట్ అత్యాశ్రమస్థ సకలేంద్రియాణి నిరుద్ధ్య ఇప్పుడు శరీరం వరకు అయిపోయింది కూర్చునం ఆసనం వరకు అయిపోయింది శుభ్రత వరకు అయింది ఏ విధంగా కూర్చోవడానికి ఎరెక్ట్ పొజిషన్ లో కూర్చోను నేను ఇది మీకు ధ్యానం క్లాస్ కూడా ఇస్తానులేదు ఈవినింగ్ క్లాస్ లో చెప్తాను ఒకరోజు ఒక రెండు మూడు రోజులు అయిన తర్వాత అసలు ధ్యానం ఎలా చేయాలనేది ఈసారి క్లాస్ కూడా కండక్ట్ చేస్తా అత్యాశ్రమస్థ అత్యాశ్రమం అంటే సన్యాసం అంటే సన్యాస భావం ఇక్కడ అత్యాశ్రమస్థ కాబట్టి సన్యాస భావంతో మనం నిన్న చూసాం సన్యాస యోగాత్ సన్యసించడం సమ్యక్కి న్యాస ఇప్పుడు ఏమి చేయాలో తెలుసా వస్తువులున్నాయి విషయాలున్నాయి ఇవన్నీ కనుక ధ్యానంలో మనలో ప్రవేశించాయనుకోండి కుదరదిక కనుక వాటిని సన్యసించాలి సన్యసించాలి అంటే ధ్యానం చేసినంత వరకు చెప్పి మనసుకి ఓ మనసా నేను ఒక అర్ధ గంట ధ్యానం చేస్తాను ఈ మధ్యలో విషయాలు ఏవి మన దగ్గరికి రాకుండా ఉండాలి మన ఉండాలి భగవంతుని పెట్టుకుని ధ్యానం చేయాలి అని చెప్పి ముందే మనసుకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి ఒక సజెషన్ ఇవ్వాలి వింటది మనసు ఇవ్వాలి మనం ఏదైనా ఇవ్వాలి వింటది కనుక ఆ విధంగా భాష్యంలో ఉండేటువంటి విషయాలు ఏవైతే ఉన్నావో అవి వచ్చి మనల్ని కలతబెట్టకుండా ఉండాలి అంటే బాహ్య ప్రపంచంతో సంబంధాలు పెట్టుకుని ఉన్నాం గనక వాటిని కంప్లీట్ కంప్లీట్ గా సన్యసించాలి అది అత్యాశ్రమస్థ సన్యసించిన తర్వాత అవి లోపల ఉండకూడదు ఎందుకో తెలుసా అవి గనక లోపలంటే కలవరి పెడుతూ ఉంటాయి మళ్ళీ మనం ధ్యానం స్టార్ట్ చేస్తాం అవి ఏవేవో జ్ఞాపకం చేస్తాయి వచ్చిన నిన్న ఆపనే పని ఆగిపోయింది ఈ పని ఆగిపోయింది అది ఎప్పుడు చేస్తాము అక్కడికి పోవాలన్నా లేదా ఇక్కడికి పోవాలన్నా లేదా అది ఏమవుతుంది ఇది వస్తుందా రాదా అది పోతుందా పోదా ఇవన్నీ స్టార్ట్ అయిపోతే ఒక అరగంట ఇదే ధ్యానం అయిపోద్ది అందుకని అత్యాశ్రమ చాలా ఇంపార్టెంట్ సన్యాసభావం ఉండాలి సన్యాసించాల్సిన అవసరం లేదు సన్యాస భావం ఉండాలి సన్యాసి ఏ విధంగా అయితే తనకన్నా అన్యమైనటువంటి విషయాల్లోకి వెళ్లడో ఆ విధంగా మన ధ్యానయోగి ఈ కర్మయోగి కూడా ఈ సమయంలో అత్యాశ్రమ స్థహ సన్యాసభావంతో ఉండాలి ఉన్న తర్వాత సకలేంద్రియాన్ని నిగ్రహించడం ఏంటి స్వామిజీ విషయాలు బయట ఉన్నాయి మన దగ్గరున్నాయి ఇంద్రియాలు ఇంద్రియ విషయాలతో సంబంధాలు ఏర్పరచుకుంటే సుఖ శీతోష్ణాలు కలుగుతూ ఉంటాయని నిన్న చూచాం మాత్రా స్పర్శాస్తుకౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమాపాయినహ తాం స్థితి స్వభారత మొన్న ఒక మొన్న సాయంత్రం ఉపన్యాసం అంతా దాని మీద నేను నడపడంలో ఉద్దేశం ఏంటో తెలుసా అది అర్థం కాకపోతే ధ్యానం కాదు కుదరదు స్థితి అందుకని సకలేంద్రియాన్ని నిరుద్య ఇంద్రియాల్ని నిగ్రహించాలి కారణం ఏంటో తెలుసా ఇప్పుడు ధ్యానం చేస్తూ ఉన్నాం ధ్యానంలో కళ్ళు మూసుకొని కూర్చున్నాడు అనుకోండి సిలో కళ్ళు కనుక తెరిచి ఉంటాయి అందుకని కొందరు అడుగుతారు స్వామిజీ కళ్ళు తెరిచి ధ్యానం చేయమంటారు కళ్ళు మూసిచేయమంటారు ఈ మూసుకొని ఆయన ఎందుకని ఇప్పుడు వరకు చూసింది చాలే ఈ ప్రపంచాన్ని ఇంకేం ఉండదు చూడడానికి కొద్దిగా మూసుకొని భగవంతుని చూస్తే లేదు కళ్ళు తెచ్చుకొని చేస్తా చేయొచ్చు తప్పు లేదు కళ్ళు తెరుచుకొని చేయొచ్చు అడ్వాన్స్డ్ సాధక్స్ కానీ వచ్చిన బాధ ఏంటంటే కళ్ళతో చూచామనుకోండి ఇంతవరకు ఏది చూస్తే ఏ రూపం కంటబడితే దాన్ని వెంటబడడం మనకు అలవాటు పడిపోయింది ఇప్పుడు ఏదన్నా కంటబడింది అనుకోండి దాని మీద పోచ్చిన బాధ అది ఓకే ఓ పక్షిని చూసినా కూడా మనసు వెళ్ళిపోద్దు దానికన్నా తీవ్రంగా బోద్ది ఒక పక్షిని దూచేవరకు అందంగా ఒక పక్షి పోయింది అనుకోండి ఒక కొంగ పోయింది అనుకోండి ఈ కొంగని ఒక ఇంట్లో దూచామనుకోండి ఈ కొంగని చూడగానే గుణక్రియ విశేష సంబంధం ఆ ఇళ్ళు జ్ఞాపకం వస్తుంది ఆ ఇళ్ళు జ్ఞాపకం వస్తానే ఆ ఇంటి ఓనర్ జ్ఞాపకం వస్తాడు ఆయనకి మనకు సంబంధం జ్ఞాపకం వస్తుంది ఆ సంబంధం మంచిది రాగం ఆ సంబంధం బాగా ద్వేషం ఈ రెండుసారి అందువల్ల సాధ్యమైనంత ప్రారంభ దశలో కళ్ళు మూసుకొని కూర్చుంటేనే మంచిది తర్వాత కళ్ళు తెరిచినా కూడా అదే ధ్యాస ఉంటుంది కనుక ప్రారంభం గనక ఇది కళ్ళు మూసుకోవడమే మంచిది కొందరు చెప్తూ ఉంటారు వాళ్ళు కళ్ళు మూసుకోమని చెప్పారు కళ్ళు జరగమని చెప్పారు ఇది ఒక తమాష వాళ్ళు ఇది దరిద్రం ఇది దరిద్రం ఇది అసలు వాళ్ళ కర్మ ఏంటంటే స్పర్శాన్ కృత్వా బహిర్భాహ్యాన్ చచ్చు శైవాంతరే భ్రువోహో అన్నాడు ధ్యానయోగంలో వచ్చాను బారది ఎప్పుడైతే స్వామి కృష్ణుడు చెప్పింది ఇది అయ్యా స్పర్శాన్ కృత్వా బహిహి భాష్యాన్ ఆరో అధ్యాయాన్ని ప్రారంభం చేయబోయే ముందు ఐదవ అధ్యాయాన్ని కంక్లూడ్ చేస్తూ ఆరో అధ్యాయం ధ్యాన యోగం కనుక దాన్ని స్టార్ట్ చేయబోయే ముందు దీని నుంచి కనెక్షన్ ఇచ్చాడు ఏమిటో తెలుసా ధ్యానం చేయాలనేటువంటి వాడు ఎలా చేయాలంటే ఐదో అధ్యాయంలో ఉంది ఆరుగా స్పర్శాన్ కృత్వా స్పర్శాన్ మీకు చెప్పాను మొన్న విషయాలు శబ్దాది విషయాలు స్పర్శాన్ ఆబ్జెక్ట్స్ कृत्वा विचित्राख्य वाख्य चूता स्पर्शा कृत्वा बहि बाह्य चक्षु अंतरे भ्रुवोहोट कल्लु मूसी दृष्टि भ्रूमध्य भ्रूमद्यम अटे ध्यान कखंड ने ध्यान జస్ట్ లిసన్ తీసుడమే ఇక్కడ ఏమద్దు యాక్షన్ వద్దు ప్లీజ్ నా భయం ఏమి లేదా అని జస్ట్ లిసన్ కాబట్టి రెండు కనుమమ్మల మధ్య ఉండేటువంటి ప్రదేశం భ్రూమద్యం ఓకే కళ్ళు మూసి చక్షుఃవా అంతరే భ్రోహో లోపల భ్రూమధ్యంలో చూడమన్నాడు గనక భ్రూమద్యం ఇక్కడ కదా ఉంది కళ్ళు కింద కదా ఉన్నాయి ఇట్లా చూడాలేమని వాళ్ళ ఉద్దేశం నేను చెప్తున్నా దానివల్ల కంటికి ఎక్కడిలి వెళ్ళి అంటే చిన్నప్పుడు తెలియ చేశాం ఇది అని ఓ స్వామివారు చెప్పాడు నాయన ఇట్లా చేయని నేను అలా చేసి కొట్టుకొని కొట్టుకోని కళ్ళు ఒక దశలో ఏ శాస్త్రం తెలియనివాడు నాకు ఒక మామూలు మాట అన్నాడు అది మనసు మా ఇంటికి నేను ఇది చేయడం చూసి పాప అతనికి ఏమి రాదు పెద్దవాడు ఒక అరవై అరవై శోసాడు మా బంధువు అతను అన్నాడు చిన్నవాడు నేను పిలిచి అబ్బాయిట్రా ఏంది ఇలా పెట్టుకొని కూర్చొని ఉండవే అన్నాడు అది ధ్యానం అండి అన్నా నేను అతను చిన్నవాట ఒక మాట అన్నాడు నాతో అది ఇప్పుడు నేను శాస్త్రీయంగా చెప్తా అతనికి శాస్త్రం రాదు ఏమన్నాడంటే అసలు భగవంతుడు ఇట్లా పెట్టినాడు కదా కళ్ళు దాన్ని ఇట్లెత్తేది ఏంటి అన్నాడు అది నాకు స్ట్రైక్ అయింది నిజమే కదా న్యాచురల్ గా కళ్ళు ఇలా చూసేటప్పుడు మనం ఇలా ఎత్తడం ఏంటని శంకర భాష్యంలో క్లియర్ భ్రూ మధ్యంలో చూచినట్లుగా యాజ్ ధూ యు ఆర్ సీ ఆచార్యుల వారు పశన్ ఇవ్వ చూచినట్లుగా ఉన్నామన్నాడు అంతే ఇప్పుడు ఇప్పుడు ఆకాశంలో మేఘాలు ఉన్నాయండి కళ్ళు మూసి ఆకాశంలో మేఘాలని చూడలేమా మనం చెప్పండి ఇప్పుడు చెట్టు కూర్చున్నాం ఆ చెట్టులో మామిడి ఉంది మనం చూసాం దాన్ని ఇప్పుడు కూర్చున్నాం కళ్ళు మూసాం ఇట్లా చూచి మామిడి ఉందో చూడలేమా ఇట్లెత్తి కానీ చూడలేము కళ్ళు మూసినప్పుడు ఆటోమేటిక్గా కనపడుతుంది విషయం అంతే చూచినట్లుగా కాబట్టి ఇలా అలా ఎత్తాల్సిన అవసరం లేదు మామూలుగా ప్లీజ్ కళ్ళు మూసుకోవడం ప్రారంభ మంచిది స్పర్శాన్ కృత్వా బహి బాహ్యాన్ ఎంత అందమైన మాట చూడండి బయట వస్తువుని బయటే ఉంచి ఇది మామూలుగా గీత దేవాళ్ళకి ఏదేదో మాట్లాడతాడు అబ్బాయి కృష్ణుడు బయట వస్తువుని బయట ఉంచేవి బయటే ఉండవు కదా అయనే ఆయనే చెప్తానడు కదా స్పర్శాన్ కత్వ బహి బాహ్యం బహిర్ అవి బయటే ఉన్నాయని చెప్తున్నాడు మరి ఎందుకని వాటిని బయటే ఉంచమంటున్నాడు అవి ఉండేది బయటే కదా శబ్దాది విషయాలు బయటే కదా ఉండేది అర్థమవుతుంది ఆయనకి తెలియకాదు చింతయంత చింతయత విషయాన్ పురుషస్య ఆసక్తి విషయూ సంపద్యతే వచ్చిన విషయాలు బాహ్యంలో ఉన్నాయి ఆయన తెలుసు ఆ విషయం తెలియకాదు విషయాలు లోపలికి రాలేవు వాటికేం కాళ్ళు లేవు అవి ఎట్లా వస్తాయో తెలుస్తా మనం ఆలోచిస్తే వస్తాయి ధ్యాయతో విషయాన్ని పంసస్తేషు ఉపజాయతే రెండవ అధ్యాయం కాబట్టి వాటిని గురించి ఆలోచిస్తే చింతయంత విషయాన్ పురుషస్య ఆసక్తి విషయూ సంపద్యతే కాబట్టి ఎప్పుడైతే బాఖ్యంలో ఉన్నవో ఆ శబ్దం కాని ఒక రూపం కాని రుచి కాని వాటిని గురించి చింతించినప్పుడే అవి ఎంటర్ అవుతాయి అందుకని వివిక్త దేశ హిందూ బొమ్మ నాడు తెలుసా ఇంట్లో కూర్చొని మన గదిలో హైగా మనం ధ్యానం చేసుకోవచ్చు సపరేట్గా ఒక గది ఉంటుంది పూజా గది ఆ పూజా గదిలో కూర్చొని మనం ధ్యానం చేసుకోవచ్చు ఫోన్ మోగింది శబ్దం అది బాధ ఫోన్ ఎక్కడుంది బయట ఉంది వాళ్ళు ఎత్తుతారు ఎత్తి ఏదో మాట్లాడతారు పెట్టేస్తారు అయిపోయింది మనం ధ్యానం చేసుకుని చెడగచ్చు లే అది ఎవరిదై ఉంటుంది ఇది ధ్యానం ఇది ధ్యానం దీని పేరు ధ్యానం కనుక ఎవరిదై ఉంటుంది బహుశా ఆవిడదై ఉంటుంది అతనిది అయి ఉంటుంది ఇంకా అతనికి సంబంధించి మనకుండే కనెక్షన్స్ ఆవిడికి సంబంధించి మనకుండే సంబంధాలు నిన్న ఏం జరిగింది ఈరోజు ఏం జరగాలి ఒకవేళ ఈ ఉద్దేశంతో ఇది అడుగుంటుందే లేకపోతే ఆ ఉద్దేశంతో అడిది అడుగుంట ధ్యానం ఎక్కడుంది సరిపోయింది ధ్యానం ఎక్కడుందని అందువల్ల అవేమో బాక్ష్యంలో ఉంది ఫోను ఒక్కసారే మోగింది అనుకుంటున్నా నేను ఒక్కసారి కదా ఫోన్ మోగింది ట్ర ఆవిడెత్తేసింది మాట్లాడేది అయిపోయింది ఇక్కడ ఉన్న ట్ర ట్ర ట్ర ట్ర ట్ర ఇది ఆగది అర్థమవుతుందే కాబట్టి బాక్ష్యంలో ఉన్నవి బాక్ష్యంలో ఉన్నవని కృష్ణుడికి తెలియకపోలేదు బాక్ష్యంలో ఉన్నవి బాక్ష్యంలోనే ఉంటే మనకి ఏ బాధ లేదు బాక్ష్యంలో ఉన్నవి ఆంతర్యంలో వచ్చి చేరే అర్థమవుతుంది ఇప్పుడు లో ఉన్నవి ఆంతర్యంలో వచ్చి చేరే ఇప్పుడు అంటున్నాడు మళ్ళీ దేశకు వెళ్ళి బాహ్యంలో పెట్టు అవి బయట ఉండాల్సిన విషయాలు అవి మాకు తెలుసు నీకు ఆంతర్యంలోకి చేరి కలతబెడుతూ ఉన్నాయి ఎందుకో తెలుసా బాహ్యంలో ఉన్నటువంటి శబ్దాది విషయాలు ఆంతర్యంలోకి రావడం జరిగిందంటే అవి ఎంటర్ అయితే విక్షేపం స్టార్ట్ అయిపోతుంది అది నిన్న చూచాము చూసాడా మళ్ళా విక్షేప మల శుద్ధి బానే ఉంది శుచిహి కానీ ఇక్కడ శుచిహి అన్నప్పుడు మళ్ళ నిర్మలం చేసుకున్నావు దాన్ని ఓకే కానీ విక్షేపం ఉంది విక్షేపం ఏంటి అసలేషన్ మనం అంటున్నామే నాకు ఏకాగ్రత లేదు ఏకాగ్రత లేదు ఎందుకు నీకు ఏకాగ్రత భంగం అవుతుందో తెలుసా ఆ విషయాలు వచ్చి లోపల డిస్టర్బ్ చేస్తూ ఉన్నాయి గనక ప్లీజ్ ఇంకేం లోపల డిస్టర్బ్ చేస్తూ ఉన్నాయి కనుక కాబట్టి ఆ బాక్ష్యంలో ఉండేవి బాక్ష్యంలోనే ఉండాలి అవి గనక ఆంతర్యంలో గనక ఎంటర్ అయినయ్యే మనకు విక్షేపం కలిగేటువంటి అవకాశం ఉంటుంది గనక అవి రానియకుండా చూసుకోవాలి అత్యాశ్రమస్థ సకలేంద్రియాన్ని నిరుద్య అలా నిరోధించిన తరువాత భక్త స్వగు ప్రణమ్య మనసుని మెత్తగా తయారు చేసుకోవడం ఒక విత్తనం మనం వేస్తే అది చక్కగా మొలకెత్తాలి అనుకునేటప్పుడు దాని మనం దున్నడమే కాకుండా దానికి నీళ్లు పెట్టి దాన్ని చక్కగా ముందు మెత్తగా తయారు చేస్తాం కలుపు అంతా తీసేస్తాం సరే ఇది అత్యాశ్రమస్థ అత్యాశ్రమస్థ అక్కడ జరుగుతుంది ఇదంతా ఈ కలుపు తీసేయడం వీడింగ్ ప్రోగ్రామ్ అంతా అక్కడ జరుగుతుంది సుచి మలదోషాలంతా కూడాను తొలగించేయడం జరుగుతుంది ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఎందుకు తెలుసా నీళ్లు తడిపి భూమిని బాగా మెత్తగా తయారు చేసిన తర్వాత ఆ మెత్తటి నేలలో మనం వేసినప్పుడు విత్తనం ఎట్లాగైతే మొలకెత్తుతో ఉందో హృదయాన్ని మనస్సుని మెత్తగా తయారు చేసుకోడు ఇది బండలాగా ఉంటే భగవంతుడు నిలవలేడు ఆ బండలో సరేనా గుండె ఒక బండలాగా ఉండకూడదు అది సున్నితంగా పువ్వులాగా తయారు కావాలి అందుకని ఆయన పాల సముద్రంలో ఎందుకున్నాడు చెప్పండి కిరసనాయిల బావిలో లేకుండా లేకపోతే పెట్రోల్ బావుల్లో ఉండేవాడు అప్పుడు మనం క్షీర సాగర చేయినా అనకుండా పెట్రోలు కూపసేనా అని ఉండేవాళ్ళం లే పెట్రోల్ బావుల్లో దొరకడం లే క్షీర ఉన్నాడు మన మనసు కూడా క్షీర లాగా మారాలి అప్పుడే పరమేశ్వరుడు అక్కడ ఉంటాడు అందుకని మెత్తగా తయారు చేసుకోవడం చివరికి ఇంతవరకు తయారవుతూ వచ్చినా ఇక్కడ ఒక అహంకారం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది ఒకవేళ మనసు నిగ్రహించగ్రహం అయింది అనుకోండి ఈరోజు నిన్న కాలేదు వెంటనే ఏమనిపిస్తుంది తెలుసా సాధకుడికి నిన్న కంట్రోల్ కాలేదు మన కంట్రోల్ కాలేదు కంట్రోల్ చేశాను ఎస్ నేను చేయగలను యస్ ఐ కెన్ గో విత్ గోవిందా గోవిందా మళ్ళీ ఎక్కడ పోదు ఈ అహంకారం ఎక్కడ పుట్టుకొస్తుందో తెలియదు మనిషి అర్థమవుతుంది అందువల్ల ఇంకా మెత్తబడిపోవడం మంచిది ఇంకా మెత్తబడిపోవడం మంచిది దానికి మార్గం భక్త్యా భక్తితో స్వగురు స్వగురు ప్రణమ్య నీ గురువుకి భక్తితో నువ్వు నమస్కరించి అయిపోయింది ఏంటో తెలుసా హే గురుదేవా నువ్వు ఎంతో బోధించావు నాకు ఏదీ ఫలించడం లేదు నా దగ్గర ఇలా ఫలించకపోవడానికి నా దురదృష్టమే కారణం నేను ఎన్ని మాట్లాడినా ఉపయోగం లేదు ఈ మాటలకి లౌకికమైన మాటలకి శాస్త్రానికి సంబంధం లేదు ఇవన్నీ లౌకికమైనటువంటి ఇప్పుడు ప్రతిదానికి నేను నాకు అదే అనిపిస్తుంటది మీరు ఏమనుకోనంటే ఒక మాట చెప్తా చాలా మంది లాజిక్ ఇస్తుంటారు అసహ్యంగా ఉంటుంది ఎందుకంటే శాస్త్రీయమైన లాజిక్ ఈ ప్రపంచంలో మనం అసలు ఏది మనకు అర్థం కాదు శాస్త్రం తెలిసిన వాడు చూసేటువంటి కోణం వేరుగా ఉంటది ఒక మనిషిని అర్థం చేసుకోవాల్సిన వాళ్ళని అపార్థం చేసుకుంటాం అపార్థం చేసుకోవాల్సిన వాళ్ళని అర్థం చేసుకుంటాం దాని వెనక చండాలమైన లాజిక్ ఒకటిస్తాం ఈ లాజిక్కి సత్యానికి సంబంధం లేదు దీనికి అది అర్థం కావాలంటే మనిషికి మనస్తత్వ శాస్త్రం తెలిసి ఉండాలి తత్వశాస్త్రం తెలిసి ఉండాలి అలాంటి వాడే ఒక వ్యక్తిని చక్కగా అర్థం చేసుకోగలరు కానీ మిగతా వాళ్ళు అర్థం చేసుకునేది ఏమిటో తెలుసా వాళ్ళ రాగద్వేషాలతో అని అంతే ఇంకంతకన్నా ఇంకేమి అందువల్ల వాళ్ళు ఎంత కొందరు అంటారు నాకు చాలా అనుభవం ఎనభై సంవత్సరాలు అనుభవం ఉంది అనుభవ జ్ఞానం లేదు సార్ అది వచ్చిన బాధ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ నో డౌట్ బట్ యూ హ్యావ్ నో నాలెడ్జ్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఒక అనుభవం పొందితే లాభం లేదు అనుభవంలో జ్ఞానం గడించాల మనిషి కాకి కూడా బ్రతుకుతుంది వెయ్యి సంవత్సరాలు ఏం ఉపయోగం దానికి ఏం జ్ఞానం ఉంది కనుక కనుక జ్ఞానం ప్రధానమైనటువంటి విషయం బాగా అర్థం చేసుకోండి ఇప్పుడు మన లాజిక్తో పాడో అయిపోతాం అందువల్ల ఒక్కసారి అయ్యా నువ్వు ఎంత చెప్పినా నా దౌర్భాగ్యం నన్ను ఏడిపిస్తునే ఉంది కాబట్టి గురుదేవ నీ యొక్క జ్ఞానం నాలో ప్రతిఫలించాలి అంటే భక్త్య ఇదిగో ధ్యానం స్టార్ట్ చేస్తున్నా స్వగురు ప్రణమ్య ఇప్పుడు గురువు ఉన్నాడు అనుకోండి మనం నమస్కారం చేస్తాం తద్విధి ప్రణిపాత అయిన సేవయ నాలుగో అధ్యాయం ఓకే ప్రణిపాతం చక్కగా గురువుకి మనం నమస్కారం చేస్తాం ప్రణాం చేస్తాం తమాష ఏంటంటే గురువు ఎప్పుడుంటా నీ కూడా ధ్యానం చేసే ప్రతిసారి కాబట్టి మానసికంగా గురువుకి నమస్కారం చేయాలి ఎక్కడ నమస్కారం చేసేది ప్రణమ్య ఆయన పాద నమస్కారం పాద పద్మాలకు నమస్కారం చేయడం ఏంటో తెలుసా అదే మనసును మెత్తపరచుకోవడం పాద అది తమాష పదం చూడండి పాద చరణ కమలాలు పద సరోజాలు పద పంకజాలు ఇవన్నీ ఎందుకు వాడతాము తెలుసా అంతకన్నా మంచిగా ఉన్న అయ్యా పాదాలని పద్మాలతోనే మనం పోలుస్తాం సరేనా మామిడి పండుతో బోల్చా గురుదేవ నీ పాద ఫలములకు నమస్కారం అని ఎవ్వడం అనలేదు ఇప్పటివరకు పుష్పాలతో పోలుస్తున్నారు పాద పద్మాలు అంటున్నారే గాని పాదఫలాలు కావు ఆ ఫలం ఎంత గొప్పదైన గాని గురుదేవ పాద ఫలములకు నమస్కారం చరణ ఫలములకు నమస్కారం అని ఎక్కడ నేను ఎనలేదు పాద పద్మాలకి పద్మానికి ఫలానికి తేడా ఏంటంటే ఇప్పుడు మామిడి పండు కోయాలనుకోండి జామకాయ కోయాలి ఇది పద్ధతి ఓకే సరేనా ఎందుకని చెట్టులో ఉంటుంది కనుక పండు చెట్టులో పండు ఉంటుంది కనుక ఇట్లాగోస్తాం ఇంకా ఎగిరిగిరి ఇది అహం కానీ సరోవరంలో ఉంటుంది పద్మం దాన్ని కోసుకోవాలంటే నువ్వు వంగలి అర్థం నువ్వు వంగలి ఆ వంగడం నమ్రత ఆ వంగడం నమ్రత ఎప్పుడైతే నువ్వు వంగావో తల వంచావో నమ్రత అందువల్ల పూరం చూడండి మన ఇల్లు కూడా ఎట్లా అంటే ఇల్లు చాలా పెద్దది ఉంటది లోపల కానీ ద్వారం మాత్రం చాలా చిన్నది పెట్టేవాళ్ళు పూరం అందుకని పోయేటప్పుడు కొట్టుకునేవాళ్ళు ఆ ఈ చాలా తమాషా విషయాలు ఎందుకంటే వచ్చేవాడే కొద్దిగా తల ఉంచి వస్తే లోపల ప్రాబ్లం లేకుండా ఉంటుంది అది ద్వారం దగ్గరనే ఆ చెక్ జరిగేది చెక్ పోస్ట్ అక్కడే చెక్ పోస్ట్ అక్కడే కనుక వాడు రావడం రావడమే గొడవతో వచ్చినా తలగనక ఉంచగన లోపలికి వచ్చాడంటే కొద్ది గొడవ దగ్గుతి అందువల్ల పెట్టేవాడు ఇంకా కూడా ఉండే తమాషా వస్తున్నాడు కొత్త వ్యక్తి ఆయన పొడువుగా ఉంటాడు సిక్స్ ఫీట్ ఇదేమో ఫైవ్ ఫీట్ లోనే ఉంటుంది ద్వారబంధం అందుకని మనవాళ్ళు చెప్తుంటారు ఇది మాయా తగులుతుంది కాస్త వంగిరా అని వాళ్ళేం చేస్తారు తెలుసు అక్కడ వంగుతాడు ఇక్కడ ఉండేది ద్వారబంధం అక్కడే వంగుతాడు ఆయన ఎక్కడ వచ్చి ఎత్తుతాడు తెలుసా ద్వారబంధం దగ్గర ఎత్తుతాడు పొర రోజులు ఇదో సమస్య అక్కడ ఇక్కడ కూర్చో వంగు అక్కడ వంగుతాడు నేను చాలా చూశాను చిన్నప్పుడు ద్వారబంధం దగ్గర తప్పని ఎత్తుతాడు తల మీ నీకు అంతకే కదా నువ్వు అక్కడ ఎందుకు చెప్పావు ఇక్కడ చెప్పుకుంటావు మరి అక్కడ చెప్తే అక్కడెందుకు వచ్చావు నువ్వు ఇక్కడ అదే అందుకని ఎప్పుడైతే తల వంచుతామో తల ఎత్తడం అహంకారం మీరు ఎక్కడ ఎందుకంటే ఏమనుకుంటున్నావు నన్ను అన్నప్పుడు తెలియకుండా పోల ఎవరైనా ఎవరికైనా పోట అనగలగాలి కానీ ఎవరనుకుంటున్నావా నువ్వు అన్నాడనుకోండి తల ఉంచి అనమనండి ఆట ఎవరనుకుంటుండీ భంగిమలకి మన మనోభావాలకి చాలా సంబంధం ఉంది అందుకని ఎలా ఉండాలి ఎలా నడవాలి ఎలా మాట్లాడాలి ఇవన్నీ కూడా ఉన్నాయి ఇట్టు అన్నాడు అనుకోండి మళ్ళీ యాత్ర కాబట్టి దేహాన్ని కూడా ఎంతవరకు మనం వినియోగించుకుంటూ ఉండాలి ఆ భంగిమలు కూడా చాలా ఇంపార్టెంట్ అందుకని భక్తి భక్తితో పద్మాలు ఎక్కడ ఉంటాయి సరోవరంలో ఉంటాయి వంగితేనే మనం కొయ్యగలం కాబట్టి పాద రెండవది నిన్న చూసినట్టుగా పద్మపత్రం ఇవ అంబసా కాబట్టి ఏ విధంగా అయితే పద్మపత్రానికి నీరు అంటుకోదో నీటిలోనే ఉండినా అట్లాగే మనం కూడా ఈ ప్రపంచంలో ఉండినా ఈ ప్రపంచం అంటుకోకుండా ఉండాలి అనే ఉద్దేశంతో కూడాను పద్మాల్ని మనం పోలుస్తాం పద్మం అనేటువంటిది జ్ఞానానికి సంకేతం మన యొక్క సంప్రదాయంలో కనుక భక్త్య స్వగురు ప్రణమ్య ఆ భక్తితో గురువుకు నమస్కరించి ఇక్కడికి మెత్తబడిపోయింది ఏంటో తెలుసా నా గురువు నాకు కూడా ఉండాడు ధ్యానంలో దట్ ఈస్ ద పాయింట్ అర్థంతుంది నా గురువు నాకు కూడా ఉండాడు ఎప్పుడైతే ఆయనకి నమస్కరించానో ఆయన లేకపోతే నేను ఎట్లా నమస్కరిస్తాను ఉన్నాను ఎక్కడున్నాడు ఇప్పుడు బయట లేడు నా మనసులో ఉన్నాడు కాబట్టి నా మనసులో నా గురువు ఉన్నాడు గనక ఏం పర్వాలేదు నాకు ఎక్కడైనా మన ఒంటరిగా పోయేటప్పుడు నిర్జన ప్రదేశంలో ఒక అడవిలో ఒంటరిగా అనుకోండి ఎంతో భయం వేస్తూ ఉంటది కూడా ఒక మనిషి ఉంటే ధైర్యం ఉంటుంది సరేనా ఇది ఆంతరంగికంగా మనం చేసేటువంటి ఈ ధ్యానం అనేటువంటి ప్రయాణంలో ఒంటరి ప్రయాణం కాకుండా పక్కన గురు ఉండాడు గురు ఉండాడు భక్త్య స్వగుం ప్రణమ్య గురువు ఉన్నాడంటే జ్ఞానపూరితంగా ఉండాడు నాకు ఏ బాధ లేదు నిర్భయంగా నేను ధ్యానం చేయొచ్చు నాకు అభయప్రదానం జరుగుతుంది అనేటువంటి ఒక భావన దృఢమైనటువంటి సంకల్పం అకుంఠితమైనటువంటి విశ్వాసం హృదయంలో ఏర్పడుతుంది అప్పుడు స్టార్ట్ చేయొచ్చు ఇక్కడ భక్త్యా స్వగురు ప్రణమ్య హృత్పురీకం ఆ హృదయ పద్మంలో ధ్యానం స్టార్ట్ అవుతోంది ఇది రేపు చూస్తాం ప్లీజ్ ఓ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మాగేణ మహీ మహిష గోబ్రాహ్మణే్య శుభమస్సు లోకా సమస్త సుఖినో కాళీ వర్తతు పర్జన్య పృథివీ సాని దేశోయోబరహి బ్రాహ్మణసం నిర్భయా ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణశమాయ పూర్ణమేవాసిష్యం శాంతి